దేవుడు నిబంధన దేవుడు నిబంధన లేకపోతే నువ్వెవరువా నేను ఎవరినో అనే టైప్లో ఉన్నది ఉండే దేవుడు అంతేగాని ఇంకా దానికి ఇంకా రాసుకుని పూసుకుని ఏది ఏమి ఉండదు ఏముండదు ఇంకే నిబంధన సంబంధం లేకపోతే సంబంధం లేవు కనుక అలాంటి దేవుడు ఆయన నీకు నిబంధన సంబంధం లేకపోతే దేవుడితో సంబంధం లేనే లేదు లేనంటే సమాచారం సంబంధం ఉంటే నిబంధన సంబంధం ఉండాలి లేకపోతే నువ్వు ఎవరు నేను ఎవరు అనే పరిస్థితుల్లో ఆయన దేవుడు ఉన్న దేవుడు ఆయన దేవుడు ఆయన దేవుడు అంటే దేవుడు అని బైబిల్ని చెప్పే దేవుడు ఆయన రెండు బైబిల్ దేవుడు మొదటి మిరో అధ్యాయంలో పదిహేను వచ్చండి శ్రీమంతుడును అద్వితీయ అద్వితీయ సర్వ అద్వి శ్రీమంతుడు అద్వితీయ నేను తప్ప జరుగుశాను చదువు శ్రీమంతుడు ఆ ద్వితీయ నాది సర్వాధిపతి యుక్త కాలంలో తన ప్రత్యక్ష తన కనపరిచిన సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునూ సమస్త ఆధిపత్యము దేవుని అంటే కేంద్రీకరింపబడింది అధికారానికి కేంద్రమైన వాడు దేవుడు ఎవరు ఎవరికైనా భిక్షిపెడితే అనిపించబెడితేనే తప్ప ఎవరికి ఏముండదు వాస్తవాన్ని సర్వాధికారం క్షేంద్రిక కేంద్రమైన కేంద్రికమైన ఉన్నవాడు దేవుడు అందువల్ల దేవుడు తన వాక్యాన్ని హెచ్చించి దానికి గౌరవం కోరాడు అలాగం దేవుడు బైబుల్ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఏం కోరుతున్నాడు అంటే కేత్తన్లో నూట తొమ్మిదవ కేత్తన పదకొండవ వచ్చింది చదువుతా నూట పదకొండు తొమ్మిది ఆయన తన ప్రజలకు విమోచన కలుపుచేవాడు అది ఆయన ఆయన నిబంధన నిత్యముగా ఉండవచ్చేవాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది యువ నామూ పరిశుద్ధమైనది పూజింపదగినది పూజనీయమైన నామం కలిగిన దేవుడు కనుక వాస్తవానికి ఈయన నామము పరిశుద్ధమైన నామం ఈ పరిశుద్ధమైన నామమును వ్యర్థంగా ఉచ్చరించితే నేరస్తుడవుతాడు ఉత్తరించేవాడు కూడా నేరస్తుడే నామాన్ని వ్యర్థంగా ఉత్సరించే నేరస్తుడు అవుతాడు అందువలన నిబంధన చేసినప్పుడు ఏం చేసే విషయాలతో చేసిన నిబంధనలు చెప్పాడు అంటే నిర్గమా కాడారు ఈ అధ్యాయంలో నీ దేవుడని హోమ నామను వ్యర్థంగా ఉత్సరించేవాడు నిర్దోషిగా అంచబాడు అని చెప్పేసి నామాన్ని వ్యర్థంగా ఉత్సవించేవాడు నిర్దోషి కాడు ఆయనతో నామాన్ని గొప్ప చేశాడు వాస్తవాన్ని నామాన్ని గొప్ప చేశాడు అన దేవుడు నామము పరిశుద్ధుడు ఆయనది అది వ్యర్థంగా ఉచ్చరింపకూడదు నామము ఈయన ఏం చేశాడు అంటే నూట ముప్పై ఎనిమిదో క్షేత్రంలో రెండవ వచ్చిన రాబడి ఉంది నామము పరిశుద్ధమైనది వ్యర్థంగా నామాన్ని వ్యర్థంగా ఉత్తరించితే అంగీకరించేవాడు కాదు కాబట్టి వ్యర్థంగా ఉచ్చరించేవాడు అని దోషి అయినప్పుడు నామం ఎంతో పవిత్రమైనది ఆయన నామ పవిత్రమైన నామం కలిగేవాడు నీ నామం అంతటికంటే అది సంగతి దేవుడు బైబుల్ దేవుడు ఇచ్చిన వాక్యం కంటే నామం కంటే నామే పరిశుద్ధమైన నామం వర్ధంగా ఉచ్చరించకూడదు నామం వద్ధంగా ఉచ్చరించేవాడు నిర్దోషి అంచబడడు ఆయన నామం ఘనమైన నామం కాబట్టి నామం కంటే కూడా ఏం చేశాడు అంటే ఆయన తన వాక్యాన్ని గొప్ప చేశాడు ఎక్కువ చేశాడు నామము నామం పరిశుద్ధమైంది నామం కంటే ఆయన వాక్యం గొప్ప చేశాడు అంటాడు దేవుడు తన వాక్యాన్ని గొప్ప చేశాడు ఆయన దేవుడు వాక్యాన్ని గొప్ప చేసిన దేవుడు దేవుని వాక్యాన్ని ఏం ఆయన ఏం ఆయన గొప్ప చేసి దేవుని వాక్యాన్ని గొప్ప చేసిన వాడిని గొప్ప చేస్తాడు అది విశేషం కాబట్టి దేవుని సంకల్పం ప్రకారం పిల్లబడిన వారు ఆయన వాక్యాన్ని మహింపరిచే వాళ్ళే ఉంటారు ఆయన వాక్యాన్ని మహింపరిచే వాళ్ళే ఉంటారు చెప్తా పోసారి గ్రంథం పదమూడవ అధ్యాయం నలభై ఏమిటో వచ్చిన వాక్యం పట్ల నీ దేవుని వాక్యం పట్ల నీ అంటే నీ యాటిట్యూడ్ అంటే నీ వైఖరి ఎలాగుంటుందో దాని మీద నీ నిత్యాత్వం ఆధారపడి ఉంటుంది అన్ని జన్ల మాట విని ముప్పై ఎనిమిదవ ముప్పై నలభై ఎనిమిదవ వచ్చిన అన్ని జన్లు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యములు మహిమ పరిచే మరియు నిత్య జనవారు దేవుని వాక్యం ఎంత గొప్పదంటే మీ విశ్వసించిన వారు నిత్య జర్ణయించబడిన వారు విశ్వించి దేవుని వాక్యాన్ని గొప్ప చేసేవారు చేసిన వారు నిత్యోద్యోవాన్ని నిర్ణయించబడినవారు నిత్యోద్యమానికి నిర్ణయించబడిన వారు ఎవరు అంటే దేవుని వాక్యాన్ని గొప్ప చేసిన దేవుడు ఏం చేశాడు తన నామం ఆయన వాక్యాన్ని గొప్ప చేశాడు కాబట్టి ఆయన వాక్యాన్ని ఎవరు మహింపరుచుతారో వారు నిత్యోద్యమానికి నిర్ణయించబడ్డవారు దేవుడు తన వాక్యాన్ని చులకనగా చూసేవాడిని అంగీకరించినా అంగీకరించు వాచింగ్ పట్ల నీ బయట ఏంటో కోరుకున్న వాడు లేవు నలభై ఆరు వచ్చిన నలభై ఆరు వచ్చిన వాక్యం దేవుని వాక్యం అందులో ప్రకటించబట్టేసి నాకు నిత్య దేవునికి పాత్రండే కదా నరకానికే పాత్రండి అనుకున్నావు ఎవరు నరకానికి పాత్ర అనుకోండి నిలబెట్టాడు అక్కడ అలోకం ఉంది బడి ఉంది ఇక్కడక్కడ రెండు నరకం ఉంది అక్కడ మంచిగా పక్షులు నిలబడ్డారు నిలబడినవారు కొంతమంది తర్వాత వాళ్ళు చూసి నేను నిత్య జానికి పాత్రలు అయిన వాడు కాదులేదు అందుకు తిరిగి ఎక్కడ దేనికి పాత్రలు నరకానికే నేను పాత్రలో ఏం కదా నిత్య జీవం నాకు నిర్ణయించబడినవారు దేవుని వాక్యాన్ని మహింపరిచిన దేవుని వాక్యాన్ని మహింపరిచిన వారు నిత్యం వల్ల ప్రవేశిస్తారు దేవుని వాక్యాన్ని తృఢీకరించిన వారు నిత్యమానికి మేము పాత్రులను కానీ తమ తానే ఒప్పింపబడ్డవారు ఇక్కడ నీ ఒక నిత్య రంగురా అని ఆహ్వానించాల్సిన అవసరం లేదు నిత్య నేను పాత్రడు దేవుని వాక్యాన్ని త్రుణీకరించిన వారు నిత్యవానికి పాత్రుడు కారు కారణమంటే దేవుడు తన నామం కంటే తన వాక్యాన్ని కూడా హెచ్చించాడు హెచ్చించాడు తన వాక్యాన్ని తన నామే నామే పరిశుద్ధడైంది పూజనీయమైన నామం ఈ నామాన్ని వ్యర్థరించే నిర్దోషవుడు కాదు అలాంటి ఉన్నతమైన నామం నామం కంటే వాక్యము గొప్ప చేశాడు కాబట్టి వాక్యాన్ని గొప్ప చేసిన వారు నిత్య జీవానికి వాక్యాన్ని ధృవీకరించిన వారికి మనసులో ఏం కలుగుదంటే మేము నిత్య జీవానికి పాత్రలు కాదు లే అని తెలుగుతాం ఎటు నరకం తెలుగుతాం కాబట్టి నువ్వు నిత్య జీవానికి పాత్రడు కాకపోతే నీ నిత్య జీవానికి అపాతుడు అని నిర్ణయించుకునే నీ సమాచారం నిత్య నేను పాత్రని కాను దేనివల్ల పాత్రడు కాను అంటే నిత్యం దేవుని వాక్యాన్ని తృణీకరించిన వాళ్ళు నిత్య జీవుని పాత్రుడు పరిస్థితి ఇది కాబట్టి దేవుని దేవుడు ఆయన వాక్యాన్ని గౌరవించాడు ఇద్దరు హెచ్చించాడు కాబట్టి బైబిల్ దేవుడు తన వాక్యాన్ని హెచ్చించిన వాడై ఉన్నాడు వాక్యాన్ని మహింపరిచిన వాడు దేవుడు దేవుని వాక్యం పట్ల నీ వైఖరి ఏమన్నా ఏమైందో దాన్ని బట్టి నిత్యత్వం ఆధారపడి ఉంటుంది దేవుడిని అంగీకరిస్తాడు నిరాకరిస్తాడు అనే మాట ఆధారపడి కాబట్టి దేవుని వాక్యం పట్ల మనిషికి వైఖరి ఏంటో పరీక్షించే దేవుడు ఉన్నాడు అందువల్ల ఆది నుండి ఏం చేస్తాడు ఏ సందేశం ఇస్తాడు నన్ను నా ఆలోచన ఇది నా భావన ఇది నా తలంతేది నా కోరిక ఇది నా ఉద్దేశం ఏది ఏదైనా ఏదో అంగీకరించే విధానం ఏది దేవుడు సమాచారం తెలియజేస్తాడు సమాచారం తెలియజేసి నిద్ర పెట్టాడు నువ్వేం చేస్తావు దాన్ని నాకు అర్థం కాదు కాబట్టి దాని మీద అర్థపడు కాబట్టి నీ వృత్తికు ఆయన వాక్యం మీద మీకుండే శ్రద్ధ మీద అశ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది అని సమాచారం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది లేకుండా వాక్యం అందువల్ల మనకుండగా మనం సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి డిమాండ్ చేశాడు వాక్యానికి ఏం కలపద్దని చెప్పాడు కలిపిన వాడు అబ్బాయి ఉన్నాడు నా మాటలకి ఏమి తీసుకు దాని పనిచే తీసివేయచ్చు అనుకోని చెప్పి చెప్పొచ్చు కాబట్టి కలపడం తీసివేయడం అనేది దేవుడు అంగీకే కార్యక్రమం కాదు వాక్యాన్ని పట్ల నీ వైఖరి ఏంటో అది పరీక్షించేవాడు దేవుడు ఆయన తన వాక్యం తన పట్ల నీ వైఖరిని పరీక్షించేవాడు దేవుడు కాబట్టి బైబుల్ దేవుడు ఆయన అందులో దేవుడు రామాయడు నేను ఏం చేశాడు ఏ బాధ వాక్యం నా ఆలోచన నీకు తెలియజేసా నా వాక్యం నా ఆలోచన ప్రకారం నీ దృష్టిలో ఆలోచన చేసుకోవాలి ఇష్టం దాని పర్యవసానం కట్టేసి నేను దానికి దానివల్ల చెల్లించాల్సిన అవసరం ఉండదు అది నీ బాధ్యత నా ఆలోచన ఇది నీ ఆలోచన నా బాధ్యం పట్ల నీ ఆలోచన మీకు స్వతంత్రము చిన్న పట్లనే పడకూడదు దేవుడి కార్యక్రమం అందువల్ల మీ జాబితా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆది నుండి వాక్యాన్ని గౌరవించిన వాడు దేవుడి సంబంధించి తోసిపేబడ్డాడు ఆదాము తోసి కారణం అదే నువ్వు నిశ్చయిన చేస్తావన్నాడు లక్ష్మట్లా తింటే నిశ్చయమే తెస్తావని చెప్పాడు ఆలోచించాల్సిన వస్తుంది తింటే నిశ్చయమే తెస్తానని చెప్పాడు కదా అని చెప్పేశాడు అయిపోయింది కార్యక్రమం దీంట్లో నీ మర్మలే తింటామో తినకపోవడమో అని బాధ్యత నీది మా చీకు స్వాతంత్రం ఏం చేశాడు అందువల్ల దేవుడు ఏం చేశాడు అంటే నిన్ను స్వతంత్రంగా చేశాడు తరా పోలికలను నేను చేసేసాడు తను పోలికలను చేసిన స్వతంత్రం ఇచ్చేసాడు స్వతంత్రం ఇచ్చిన దేవుడు తన ఆలోచన వద్దు చెప్పాడు నాన్న ఆలోచన లేరా దీని పట్ల నీ వయసు రెండో నువ్వు ఆలోచన చేసుకొని దాని మీద మీరు ఆలోపడి ఉంటుంది నేను కాబట్టి దేవుడు తన మాటలు వినాలని ఎవరిని బలవంతం చేసేవాడు కాదు కాదు తన ప్రపోజల్ అయితే మన పెట్టేసాడు ఇది నా ప్రపోజల్ నా ప్రపోజల్ విషయంలో నీ నీవు ఆలోచన ఏంటో చేసుకోవాలి స్వతంత్ర ఆయన దేవుడు వాస్తవానికి పడకం దేవుడు గ్రంథం లేని గ్రంథం అదే బైబుల్ బోధించే దేవుడైనా కాబట్టి ఎవరిని బలవంతం చేయడు ఏ ఇలాగే రావాలా రాపోతే అలాగేం చేయలేదు కాబట్టి ఎవరిని బలవంతం చేయని ఒక విశేషమైన దేవుడు గ్రంథంలో ఉన్నాడు మన మనుషులకి స్వేచ్ఛ చేసే స్వతంత్రం ఇచ్చాడు తన భావనగా తాకి తెలియజేశాడు మన హర్షి నా ఆలోచన ఆయన దాని విషయంలో నీ స్పందన ఏంటో దాని మీద ఆదరపడది కాబట్టి వచ్చిన పర్యవేక్షణ అనుభవించడం తప్పదు తప్పదు అని సమాచారం అలాంటి దేవుడు బైబుల్ దేవుడు అందువలన మనం గ్రంథాన్ని మాట్లాడాలంటే బైబిల్ దేవుడి గురించి మాట్లాడకూడదు గ్రంథం గురించి మాట్లాడము అన్న మీద మీరు ఏమనుకోకర్లేదు ఈ రోజుకి బైబుల్ దేవుడితో మనం అయిపోదు మన గురించి మాట్లాడతాం ఆ తర్వాత బైబిల్ మానవుడి గురించి మాట్లాడతాం మానవుని గురించి మాట్లాడిన తర్వాత బైబిల్ గ్రంథాన్ని గురించి మాట్లాడుతూ బైబిల్ విభజన గురించి మాట్లాడుతూ ఒకవేళ సమాచారం ప్రోగ్రామ్ చాలా ఉంది ఈ ప్రోగ్రామ్ లో కొద్ది కొద్దిగా మనం వెళ్తా ఉన్నాం ఒకసారి అంతా వెళ్ళలేం కాబట్టి కొద్ది కొద్దిగా వెళ్తా ఉంటా మనైతే నాయంట్రాండి కాబట్టి మనం బలందేవుడు ఏం కోరుతున్నాడు తన వాక్యం అలా మనిషి యొక్క వైఫల్యేంటి నీ స్వాతంత్రం నేను బలవంతం చేసానండి కాదు ఆ దాన్ని ఈ థౌట్సెట్లో తీసుకుని నిరభ్యంతరకు ఏదైనా చూడవచ్చు మన నిబంధనకు సంబంధించి ఇదొనా ఈ తోలి చెట్టు మంచి తోలు చెట్టు నేను మొత్తం తింటూ చేస్తావు మన ఇద్దరు సంబంధాలు చస్తావంటే మన ఇద్దరు సంబంధాలు తెగిపోతాయి ఏం చెప్పాడు అంటే ఒకే నాకు చెప్పాడు చస్తావంటే భౌతికం చేస్తావని చెప్పలేదు మా వాస్తవానికి రాదాం అంటే చావాల అంటే చావాలా ఆదాన్ని తొమ్మిది వందల ముప్పై పెట్టుకోడు నిజంగా నాకు తెలియదు కొడు తిన్న సినిమా తిన్న తర్వాత తిన్న తిన్న తర్వాత కుమారులు అన్నాడు కుమారులకు అంటారు చేతు బిడ్డాడు నూట ముప్పై సంవత్సరాలు వయసుడు నూట తొంభై సంవత్సరాలతో ఏమో ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు అందువలన భౌతికంగా చావాల చావాలా ఏం జరిగిందంటే నీకు నాకు సంబంధాలు తెగిపోతాయి నాలుగు సంబంధాలు ఉండవు నా మాటలు ఎంత పడింది నాతో సంబంధం ఉండదు నీకు అని చెప్పేసి సమాచారం చెప్పేసి వెళ్ళిపో నా దగ్గర నుంచి నా ఇంట్లో నుంచి నా ప్రాంగణంలో నుంచి నా దీవుల్లో నుంచి నా సహవాసంలో నుంచి నీకు నా కొండే బంధాన్ని బయటకు వెళ్ళిపోవాలి రేపు నేను మీకు బాధ పని చేసిన సంగతి ఏంటంటే నువ్వు స్వేచ్ఛపడ్ చాలా స్వేచ్ఛ పడరు దేవుడు తను వాళ్ళు ప్రపోజలు పెట్టేసా నేదుట నేను కోరుకున్నది ఇది నీ ఇష్టమే అన్న కానీ నేను కోరుకున్నదే నేను కోరుకోమని డిమాండ్ చేయటల్లా కోరుకుంటే ఇదిలా కోరుకుంటే దీ లాభం వస్తుంది ఇలా కోరుకోకపోతే ఇలా నష్టం వస్తుంది ఇది మానవ స్వాతంత్రం అప్పగించే స్వచ్ఛతుంది దేవుడు అను సమాచారం తెలియజేసి ఆదాంతో చెప్పిన సమాచారం అది అక్కడ ఉండి పెద్ద మనుషులకి ఆదామైతే నీకు సమాచారం అదే అందువల్ల దేవుడు తన మాటలకు విధేతను పోతున్నాడు పోతున్నాడు నీ ఎప్పు నీ లావు నీ ఎక్స్పీరియన్స్ నీ భక్తి ఏది లెక్క లేదు ఏది లెక్క లేదు మాట విన్నావా అర్థ సమాచారం మాటలు లేకపోతే నువ్వు ఎవడు పోయినా సార్ నాకు లెక్కలే నువ్వెంత గొప్పలుగా నాకు లెక్కలేదు నేను ఎంత గొప్పగా వాడుకున్నా నాకు లెక్కలేదు నేను వాడుకునే అవసరమే గొప్ప వాడు వేసుకున్నాను నేను వాడుకున్నాను వాడు వాడుకున్నాను గొప్పలేదు నా మాట విన్నావా లేదు అంచనా మాట కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాడి మాటకు విధేది కోరుతున్నాడు నుండి గ్రంథం ఎలాగండి దేవుడు ఏం చేశాడు తన సమకూర్లో మనుషులు మనుషులుకోవాల్సిన విధానం ఏడు తేటగా తెలియజేశాడు మానవజాతికి ఇస్రాయల్ ఏర్పాటు చేసుకున్నాడు ఇస్రాయల్ ఏర్పాటు చేసి బయటకు తీసుకొచ్చాడు బయటకు తీసుకొచ్చి వాడు మందులు ఏర్పాటు చేశాడు నేను మీరు నా నిబంధన సంబంధాలు కాబట్టి మీ మధ్యలోనే కాపురం అంటాను అని చెప్పాడు మీరు నిబంధన సంబంధాలు మనం భార్య భర్తలు బాధమే అనవాలి కాబట్టి మీ మధ్యలోనే కాపురం చేస్తానని చెప్పేసి ఒక మధ్యనే పెట్టుకున్నాడు మన ఏర్పాటు తెచ్చుకున్నాడు మందిరం ఏర్పాటు చేసుకున్న తర్వాత పరమాద్వుడు ఏం చేశాడంటే మందిరం సేవ చేయడానికి వారిని ఈ ఆధికారిని ప్రతిష్ఠించాడు ప్రతిష్ఠించాడు ఈ లేవని ప్రతిష్ఠించిన లేవిని ప్రతిష్ఠించి పెద్ద విశ్వాద గోత్రంలో ఎవరికి లేని ఆధిక్యత లేవిని తప్ప అనుగ్రహించి లేవి కుమారులైనా లేవి లేవి సంతా ఆహ్వాన కుమారులైన నాదాబాదీగులో ఇద్దరు మనుషులను ప్రతిష్ఠించి గమ్యం కాబడి ఉంది లేవే ధర్మం తెలియజేసే విశేషమైన సమాచారం నిలబడి ఉంది లేదం పాదో అధ్యాయంలో అదొక్క సంగతి ఆజ్ఞాపించకుండా వేరే పని చేసేవాడుకో ఆజ్ఞాపించకుండా చేసింది కూడా నేరమే అజ్ఞాపించేవులు సమకూర్లు అజ్ఞాపించండి చేయడం నేర్వైన సమాచారం పదహారు అధ్యాయంలో బ్రహ్మలా తెలియజేస్తుంది పదహారో అధ్యాయం పన్నెడ వచ్చిన యువవాసూపీ నిప్పుడు నిప్పులు ఎక్కడి తేవాలి ధూపపీఠం నుంచి నిప్పులు తేవాలి ధూపార్తుడు నిప్పులను తను పిడికడితో పరిమళ చూర్ణ దా పరిమళ దూపద్రవర్ణము తీసుకుని అడుగుత లోపలికి వాటి తెచ్చి తాను చావకు చెప్పే సమాచారం చెప్పేసి అయినా అదే నాకు దూపం ఎలాంటి సరిపద్ధతి అని ఏ పద్ధతి దొబ్బపీఠం ఉంటుంది దొబ్బపీట మీద నిప్పులు ఉంటాయి దూపాటి నిప్పులు తీసుకో పీట మీద సువర్ణాలను పిడికడంతో తీసుకో ఆ నిప్పుల మీద ఈ దుఃపలివై అది మేక మీద కమ్ముకుంటుంది కర్మాపీఠ అని కమ్ముకుంటది ఇలాగ నాకు దూపం వేయాలని నిప్పులు ఎక్కడ దేవాలో చెప్పాడు చెప్పాడా నిప్పుడ దేవాలో చెప్పాడు ఈయేం చేశాడు నీకు ఏం కాదు దొప్పమే కదా దుఃఖం కాదు నాకు కావచ్చు నా మాట శ్రద్ధ కాదు ఇది విధేయత నాకు కావాలి మానవ జాతి దేవుడు కోరుకునేది విధేయత దానికి భిన్నంగా ఏది ఇచ్చినా దేవుడు అంగీకరించు ఏది చేసినా అంగీకరించు అయన మాటలు గౌరవం కోరేవాడు ఎందుకంటే తను నామే గొప్పది పూజ పూజనీయమైన నామం గద్దం ఉచ్చరించీకరించి ఆయన అంగీకరించేవాడు కాదు అంత గొప్ప నామాకంటే వాక్యాన్ని ఎక్కువ చేశాడు కాబట్టి వాక్యాన్ని గొప్ప చేసిన దేవుడు ఏం కోరుతున్నాడంటే వాక్యాన్ని గౌరవించే కోరుతున్నాడు ఆయన అరే కొత్తగా ఏర్పాటు ఇప్పుడే యాజకత్వం అర్వణ కుమారులు ఏర్పాటు చేశాడు అర్వణ అహరుణకుమారులు నాదాబీసులు ఏది మరి నలుగురు ఏర్పాటు చేశాడు ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరుద్దరు అనమాట మట్టుమే యాజకత్వం చేయడానికి వచ్చారు యాజకత్వం అనేది మహత్తరమైన భాగ్య విస్తారు జనానికి కూడా అనుకునిపించారు చాలా మంది దాన్ని వాంఛించి నెల్ నెంట్ నశన్ నశించిపోయారు కొరహులంటి వాటి దొంగ అధికారం కలిగిన వారు కదా కాబట్టి ఎవడేం ఎందుకో నా ఆలోచన నా మార్గం నా పద్ధతిది ఏదైనా నీకు దోపదం కాదు కావాలా నాకు కావాల్సిన దోపం నా మాట శ్రద్ధగా విని విధే చూపించకపోయినా కావాలా కాబట్టి దేవుడు ఏం కోరుతున్నాడంటే మాటను శ్రద్ధగా విని విధే చూపించలేదు అని కోరుతున్నాడు దాన్ని బయట ఏదే అంగీకరించడం ఏదండి గామం పెట్టే గొప్ప చేసిన వాడు ఏం చేసి చెప్పాడు దూపా దుపా దుప్ప పెట్ట మీద ఉన్న దోపార్టీ దోఫార్టీ డిప్పు తీసుకోవాలి నిప్పులు తీసుకోవాలి పరిమిత చూడని తీసుకోవాలి ఏ దొప్పు ఆ దుప్ప పెట్ట ఆ నిప్పుల మీద వేసుకో సరే దిగారు కార్యక్రమం జరగాలి నువ్వు బ్రతికిపోతావు నేను ఆయన ఆనందిస్తాను అని సమాచారం చెప్పిన తర్వాత వీళ్ళేం చేశారు రాధాబాబి వీళ్ళే చంపారు అదే దూపమే అది దూపమే కాదు కావాలా హలో అన్నా దూపం కావాలి ఏం చేశారు చెప్పారు కదా లేమ ఎక్కడ తెస్తే మేమ గోపం వేశారు లేదా అని మన ఆర్గ్యుమెంట్ ఏమైతే మొత్తం మతం కలబడ్డా నేను చెప్పినాడే చాలా అంత సమాచారం ఆయన దేవుడు ఆయన మాటను గౌరవించడం అనేది ఒక విశేషమైన సమాచారం కాబట్టి బైబుల్ దేవుడు అంటే నీకు తెలియాలి ఆయన కాబట్టి ఆయన ఏం కావా ఏం కోరేవాడు కాదంటే మనుషుల చేతులతో సేవించబడేవాడు కాదు మనుషుల ఉద్దేశం ప్రకారం జరిగించి దానికి అంగీకరించేవాడు కాదు అసలు వాస్తవానికి దేవుడు మతం అంగీకరించే దేవుడు కాత సంబంధం కార్యకలాపాలకు సంబంధం లేదు ఆయన కావాల్సింది విశ్వాసము విధేయత మాట వినాలి విశ్వసించి విలే చూపించాలి అది అని దేనికి దేవుడు కోరుకులు విశ్వేషమంటారు మంచి కాబట్టి ఏం జరిగింది పది మూడవసారి మడవసారి ఆరోహన్ కుమార్ మాధావాలు తమ తమ దుఃపా తీసుకొని వాటిలో నిపుణించి వాటి మీద ధూమద్రవ్యం వేసి ఎవ తనకు అజ్ఞాపని బ్యూరోగ్ని ఎందుకు వేరొక అగ్ని ఆ అజ్ఞాత్వం దాన్ని ఏదైనా నువ్వు చేయడానికి ప్రయత్నం చేస్తే నేను నాశనాన్ని నువ్వు చేస్తున్నావు అంటే సమాచారం దేవుడు ఏం కోరుకోవాలో నీకు తెలుసు కోరుకునేదానికి నీకు తెలియజేస్తాడు నాకిద్ నాకి కోరుకునేది ఇది నా మాట నువ్వు నా నామం కంటే పరిశుద్ధమైన పూజనీయమైన నామం కంటే నా నాన్న వాక్యం నేను గొప్ప చేశాను నువ్వు అది చేయాల్సిన అవసరం అంటుంది యువవో తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని అవసరమా అగ్ని అయితే ఆయన దోపంగా కాదు నువ్వు దోపమైతేటం కాదు నాకు కావాల్సింది నేను చెప్పిందో నువ్వు చేయాలా ఆయన దేవుడు కాబట్టి ఒకటేంటే ఈ రోజుల్లో అనేక మంది మతస్తులు ఏం చేస్తున్నారంటే ఇదైనా కూడా పర్వాలేదు కదా సందరు పర్వాలేదు నిలవలేదు లేదు ఆయన ఆయన అది ఎవడో వాడు అవి కొలుస్తా నాకు తెలియదు ఆయన దేవుడైనా బైబుల్ దేవుడే కొలుసు అయితే ఆయన చెప్పింటే చేయాలంటే మాట్లాడే ఏం అంటే చేయాలండి చేసింటే లేకపోతే చేయలేదు కాబట్టి దేవుడు ఆది నుంచి చేసే కార్యక్రమాలు నేనేం చెప్తాను అదే ముందు డిమాండ్ చేసిన సమాచారం ఏమంటే మమ్మ చదివార్తే ఉంది నా మాట శ్రద్ధగా విని శ్రద్ధగా వింటమనే నాకు అవసరం నా మాటను శ్రద్ధగా వినేందుకని నా మాట ప్రామిక్ శ్రద్ధగా విని ఏం చెప్తాను ఒలిపితి మీద దూర్బార్చే నిప్పులు తీసుకోమని చెప్పాను ఏమని చెప్పారని చెప్పారు పిడికడంతో డబ్బు చందం తీసుకోమని చెప్పారు ఆ పిడిగా నిప్పుడు మీద డబ్బు చందం వేయడం చెప్పేసి అయిపోయేది కార్యక్రమం నువ్వేమంటున్నావు క్రియలు వలన నీతి మంత్రులుగా తీసుకురావాలనుకుంటా ఇది క్రియలు మనం విశ్వాసం చూడంటే వచ్చేసి ఇక్కడ మీట చేయాల్సిన అవసరం ఉంది విశ్వాసం అయితే చెప్పింది చేయటం విశ్వాసం క్రియలు అయితే నీకు తోచింది చేయటం తోచింది క్రియలు అన్నవాడు నీతి మందుగా తెచ్చు పెట్టావు కీలవాన్ని నీతిమందిగా తెచ్చిపెట్టాలని చెప్పిన సమాచారం ఇంటికంటే ఇంటికేనే కాబట్టి నీకేం కాదు తుంటున్నాయి కదా కావాలా అనుకునేవాడు క్రియలు అన్నీ నీతి మందుగా తెచ్చుకుని దేవుడిని ఇష్టపక్షణ కాలువచ్చిన చేస్తావు అంగీకరించబడతాం కాబట్టి దేవుడు ఎలాంటి దేవుడు అండి క్రియలు క్రియల సంబంధం కాకుండా విశ్వ సంబంధాలు కావాలని కోరుకునే దేవుడు ఇలాగే చేస్తే అంగీకరిస్తా అంతే అలాగే చేయలేదు అనుకో తర్వాత నేర్చుకున్నాను కదా నేర్చుకోవచ్చు తర్వాత అలా చేయకపోతే అంగీకరించడు అంగీకరించడు అలా చేయకపోతే అంగీకరించబడవు అంగీకరించబడో ఈయన దేవుడు అంటే కాబట్టి బైబుల్ దేవుడు తెలియకుండా అనేక మంది మతాన్ని ఇంత స్థాపించడం మళ్ళీ వేల మంది లక్షల ఓట్ చేస్తున్నాం అని చెప్పడం మళ్ళీ ఎట్టేశారు గుర్తుపెట్టుకో తెలియకపోవడం దురదృష్టకాలం అదేం కోరుతున్నాడు అంటే మాట తన వాక్యాన్ని తన నామం కంటే గొప్ప చేసినాడు గొప్ప చేసిన వాడు ఏం చేసినాడు గొప్ప చేసిన వాడిని ఆయన అంగీకరించు తీర్మానం చేసుకున్నాడు గొప్ప చేసిన వాడి ఏం ఏం చెప్పాడో చేయాలా ఎలా చెప్తే అలాగే చేయాలా అలా కాకుండా అగ్ని అగ్ని అగ్ని కోసం చేశాడంతే నా అభ్యర్థులు ఏం చేశాడు అంటే అగ్ని అగతారు ఏం చేశాడు నా కార్యక్రమాలు ఏం చేశారు దోపల్ దేవుడు చేశారు యాచికలు దేవుడు దోపం అయ్యేలా ఏమో యాచికలే చేశారు అంగీకరించాడా అంగీకరించాడా కాల్చివేశాడా కాల్చివేశాడు అందువల్ల ఉక్రీకరించి నీకు అనుకూలంగా మలుచుకొని ఇది కూడా పర్వాలేదు అనుకోండి నేను కాల్ చేస్తాడు నీకేం సమా అనుకూలం ఉండదు పరిస్థితి లేవుడంటే ఎవరు నీకు తెలియకుండా దురదృష్టం సమాచారం ఉద్దేశం దేవుడు అంటే వైపు లేవు మనుషులు ఆటలు ఆడేవాడు అనుకున్నావా అందు మాత్రం చేయకపోతే ఎవడే రక్షపెట్టడు రక్షపెట్టడు అంటే సమాచారం కాబట్టి ఏం చేస్తుండే ముందరికి చెప్తాడు ఆయన ఈ పదిహేను చేస్తా అని చెయ్యాలా రెండు చేస్తే చెప్పాడు ఏం చెప్పాడు అంటే పాపం విషయమే చనిపోయి నీటి విషయమే జీవించడానికి జీవించడం తెలుస్తున్న విశ్వాసం ఉంచాలా పాప విషయం చనిపోయిన వాడు బాధ పెట్టుబడాలా పెద్ద నా పద్ధతి పాపు విషయం చనిపోతే వాళ్ళు చచ్చిన పదవి పెడతారు కానీ చావునండి పదవి పెడతారా పద్పడతారా దేవుడు అయితే విధానం అది కాబట్టి ఏ విషయం మేము చేసినా దేవుడు విధానంలో చేస్తే విశ్వాసం సంబంధంగా చేసినంత అవుతుంది లేకపోతే నాశనానికి నువ్వు మతంలో వండి ఉండి వండి ఉండి ఉంటావు నువ్వు ఏం చేసినానికి తెలిసిపోవడం దేవుడు కూడా దేవుడు అంటే తెలియకోవడం దురదృష్టకరం నువ్వు చేసుకున్న నీ మాట వింటాడు నువ్వు కూర్చోవంటే కూర్చుంటా మందులు తెచ్చి నీ కూర్చున్న దేవుడి ఆయన కాదు అందువల్ల దేవుడు బైబుల్ దేవుడు ఎవరు అంటే మొట్టమొదటి మనకు చూసింది నిబంధన ప్రకారం నిబంధనలో ఉండేవాడు నిబంధన దేవుడు అయినా లేకపోతే నువ్వెవరో నేనే ఉన్నావు అంద దేవుడు అయినా నువ్వెవడలేదు నేను సంబంధం అని మార్పు వాళ్ళకి లేకపోతే దేవుడిని కాదు అయా దేవుడు దేవుడే ఎవడో నేను ఎవడో తెలియదు దేవుడు దేవుడు నీకు దేవుడు అనేసాడు హనుమంత సమాచారం రెండవ సమాచారము వాక్యాన్ని తన నామకంటే గొప్ప చేసిన వాడి వాక్య ప్రకారమే ఎలా గీత గీసాడో గీత ప్రకారం గీత నిలబడవాళ్ళు అవసరం సమాచారం అవసరం మార్చారు దాన్ని మార్చడు మార్చడు నీకు అనేసి ఎవరి మనం చెప్తున్నా ఆయన గీత గీసాడు అనుకో ఎవడి కోసమో నేను చెప్పిన ఉదాహరణ మాటలు చెప్తున్నా ప్రభానే కొరకు శిలోమాండం ఏర్పాటు చేశాడు శిలోమాండమే ఏర్పాటు చేశాడు ఇంకో రకమైన బాగాన్ని ప్రభానే ఏర్పాటు చేయాలి సార్ శత్రులు ఆయన్ని కొండ మీద ఇవ్వ చేద్దామనుకున్నాడు హీరోలు బాల్యూలో చంపాలనుకున్నాడు అలాగనే అంచనాలు జరిగినాయి కానీ వరమాన్ దేవుడు ఉద్దేశించి కానీ నలవలసీలోనే చని బాబులో విశేషమైన ఏర్పాటు చేశాడు ప్రభావేష్ నిత్యత్వం తనతో దేవత్వం అనుభవించినవాడు సృష్టి ప్రత్యేక స్థానాన్ని నిలబడిన వాడు దేవత్వాన్ని పంచుకున్న ప్రభుత్వం ప్రార్థన చేస్తే తొలగిలిచిందరిగే పని కాదు ఏది జరిగే పని కాదు నువ్వేడ్చినా ప్రార్థన చేసినా ఏ శ్రోలు ప్రార్థన చేసినా జరిగే పని కాదు ఏం జరిగే పని కాదు నేను శిరోమాలో నిర్ణయించాను తనకుండా పోవాల్సిందే అయితే మార్చింది ఆయన దేవుడు నేను చెప్పే మీ దేవుడినికెవడం తెలియపెట్టి పోండి ఏ స్వరూపం కూడా మార్చడం ఏ స్లోకం కూడా మార్చడం పరిస్థితిని తండ్రి ఫాదర్ దగ్గర పడి ఆకాశవాణి శ్రీనివాసం భూమి పాతపేటం పాతపేట దాన్ని భూమి మీద తల్లి బ్రహ్మేశు ముడుతున్నాడు నీ చిత్తని తొలగించు అంటే అయా నీ చిత్తవేద తొలగించు నో మూడోసారి కూడా అడుగుతున్నా లో నీకే మార్చండి ఇంకెవరి కోసం మార్చు మార్చుతాను ఎవరికోసం మార్చిన సంకల్పాన్ని ఆయన దేవుడు నేను సేవించే దేవుడు బైబుల్ దేవుడు ఆయన అందువల్ల నీ భక్తితో నేనన్నా మార్చుకుని ఏదే మార్పు ఏదే ప్రకారం జీవితం జీవించి సరీ సరే ఇదే చూపిస్తే నేను నువ్వెవో నీకు నాకు సంబంధం దేవుడు దేవుడు వెంటబడతా కానీ నేను అంగీకరిస్తే కానీ దేవుడు నేను దేవుడిని నీ దేవుడాన్ని అంగీకరించమాచారం అర్మౌం దేవుడు ఏం పోతున్నాడు అంటే విధేయత ఏం చెప్పాడంటే చాలా ఆకాశం చెప్పినట్టుకి వచ్చిందక ఎక్కడికి మా దా బ మీదకి వచ్చి కాల్ చేసింది ఏం చేశారు కాల్పోతే నీకు దోపిన కదా వేశారు ఏం చేశారు దోపిన కదే వేసింది నాకు దోపందరికి కావాల్సింది నా మాటకు విధేయత అందువల్ల దేవుడు విధేయతను కోరే దేవుడు ఆయన బైబుల్ దేవుడు మాటలు శ్రద్ధగా వినే కోన వినాలని కోరుకోలేదు నీకు కాదు దేవుడితో ఏమైనా శ్రద్ధగా వినాలి విధే లేకపోతే నువ్వెవడో నేను ఎవడో నాకు సంబంధాలు అని తెలియజేసే దేవుడు ఆయన అది పెట్టుకోండి భక్తులు జీవితం అనుభవం అనుభవాలు ఉన్నాయి నీ పరిస్థితులు ఏవైనా నేను చెప్పిన మాటే వినాలా పరిస్థితులను ప్రభావితం చేశాయి ఏం చేస్తావు ఆ పరిస్థితుల్లో అంటున్నాను కాబట్టి హ్యాపీ డైట్ అలాంటి జరిగేది అంగీకృత పరిస్థితులే నీ పరిస్థితులను కాదు నువ్వు ఆయన మాటకు విధేయత నువ్వు ఏ పరిస్థితుల్లోనూ మాటకే విధేయ చూపించినా నాకు అవసరమైన సమాచారం అందులో అవసరం అందుకు తెలిసినట్టుగా బ్రహ్మం తెలియ విశేషమైన సమాచారం నిత్యోపదేశంలో ఇరవై ఐదవ అధ్యాయం పదిహేడు వచ్చిండ సమాచారం రాబడి ఉంది ఇరవై ఐదవ అధ్యాయము పదిహేడు వచ్చింది దేవుని యొక్క రాజ్యాన్ని చట్టం ధర్మ సమర రాజ్యాన్ని చట్టం ఇది రాజ్యాన్ని చట్టంలో ఇలా రాజు రాజు పెట్టారు సమాచారం చదివేస్తున్నా చేస్తుందని జ్ఞాపం తెలుసుకో భయపడీ ఎదరుగా వచ్చి లేకుండా చేసి విశ్రాంతి విశ్రాంతి మర్చిపోవద్దు ఆకాశం అమ్మవారికి పేరు తిరిగి చెయ్యాలి ఇవి మర్చిపోవద్దు సంబంధించి రాసి వినిపించాడు మర్చిపోవద్దు గ్రామం పెట్టుకోవాలని చెప్పేసి తరం గడిచిపోయింది మోసోత్తరం గడిచిపోయింది విఘోషోత్తరం గడిచిపోయింది న్యాయధిపతులు మూడు వందల యాభై సంవత్సరాలు గడిచిపోయాయి మూడు వందల యాభై ఎనభై మొత్తం కలిసి అంతా ఏంటి నాలుగు వందల ఆ నాలుగు వందల రాజు అయ్యాడు రాజు అయిన తర్వాత మొదటి అసైన్మెంట్ శౌడు నీకు మొదటి ఫస్ట్ అసైన్మెంట్ ఇది ఏం చెయ్యమంటే ఏం చెయ్యాలంటే నువ్వు వెళ్ళి అమాద తీర్చేసిరా ఫస్ట్ అసైన్మెంట్ ఇచ్చాడు పదిహేను రాజ్యా మంత్రి సమయంలో మధుర సమయంలో పదిహేను రాజ్యాలు విశేషమైనది తెలిసిందని సమాచారం చదివేస్తాం ధర్మం తీసి అభిషేకించారు నాలుగు వందల సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ అదే టైంలో కొట్టాడు ఐగుతా నుంచి మళ్ళీకి రాని వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఇసు చేసేది నాకు దాస్తమే నాలుగు వందల సంవత్సరాలు గన్ఫా పెట్టుకున్నాయా నాలుగు తరాలు గడిచిపోయింది కదా నేను దేవుడిని మా మార్పు ప్రకారం జరగాల అని సమాచారం అది రూపించడం చేశాను మాసేపు జ్ఞాపకమే ఇంకా జ్ఞాపకమే నువ్వు మీరు మర్చిపోలేదు నేను మర్చిపోలేదు నేను పిచ్చాను మీరు వచ్చి పోయి పిల్లనేమిలనేమిడానికి చెప్పాను అయిపోయింది కార్యక్రమం చెప్పేశాడు సవర్ బయలుదేరాడు యుద్ధానికి బయలుదేరాడు యుద్ధాన్ని బయలుదేరిన వాడు ఏం చేశాడు అంటే శ్రద్ధగా విని నిబంధన ప్రకారం చూపించితే లేకపోతే నీకు నాకు సంబంధం కావడమో నేను ఎవ సంబంధాలు లేవు నిబంధనలు లేకపోతే రావడమో నేను ఎవరన్నావు సంబంధాలు లేవు అనే మాటలు స్థాపించండి చూసి యుద్ధానికి డ్లలో గొర్రెల్లో బలిసిన వాటిని తక్కువ కరకబెట్టిచ్చాడు నీచమైన పలుసును హతం చేసాడు ప్రజలందరినీ ప్రజలు అతమైన చంపేశాడు వాళ్ళు రాజు శ్రేష్ఠమైన రాజుని పక్క హున్నాడు అగన పట్టుకున్నాడు శ్రేష్టమైన వాటిని చూస్తే ఇంటికి పెట్టుకున్నాడు సవర వచ్చేసాడు సమీరు వచ్చాడు సమీరు వస్తుంటే ఈయన ఎదురుగా పోయి హా అజ్ఞాపించినంత చేశాడు అని చెప్పి ఎవరకండి నిన్ను ప్రభావ కాజ్ఞాపించిన అంతా చేశాను ఏం చేశావు నాకు నచ్చింది చేశా నాకు ఇష్టమైన చేశాను ఇష్టం కానివ్వండి చేసేసా అందువల్ల ఏం చేస్తుంటారు అంటే దేవుని వాక్యానికి నచ్చింది చేస్తారు మిగిలిన వాళ్ళు పెట్టేస్తారు దేవుడు నువ్వు నువ్వు నుండి కాబట్టి నేను చెప్పాడు అంటే మనిషి అరే నువ్వు చెప్పిన చేస్తే ఆ గొర్రెల అరుపులేంటికి రెండు రంకెలు వేస్తున్నాయి అండి అని అడిగాడు అయ్యా మా కోసం కాదు అయ్యా నీ నీ దేవుడి కోసమే మాకు మా పాసమే కాదు అర్థం అని చూస్తే వినాలి నాకు పంపిస్తాను కోరేది మాట వినాలి అండి నేనేం చెప్పిన అదే నీ బళ్ళు ఎవరు కదా అలా కావాలంటే ఎట్లు గొర్రెలు గొర్రెలు తీసుకొస్తే నువ్వు బండలు పెంచు మేము వాళ్ళనిస్తానా మాట వింటే ఫస్ట్ ఏ రెండో వచ్చింది మాట మార్చి చదువుతాను గంధం తెలిసి పది పది పదిహేను నేను రెండో వచ్చింది గంధం తెలిసి అందులో ఒక గై కొను అన్న కాబట్టి ఏం కావాలి దేవుడికి ఏం కావాలి అగ్ని కొనాలి గై కొన్ని సంతోషించినట్లు సంతోషించిన ఆలోచించి అందించినకంటే మాట విల్ ఏం కావాలి దేవుడు దేవుడు కావచ్చు అంటే మాట వింట కావాలి మాటేనా ఎప్పుడు మాటే రావాలంటే సమాచారం దేవుడు మహిళ కొరకయ్యా ఈ కార్యక్రమం అంత మాట కాబట్టి మతస్తుడు దేవుడు మహిమ కోరుకుని రకరకాలైన కార్యాలు చేస్తుంటాడు మాట విన్నావా మాట వినకపోతే నాకు మహిమ లేదు వాళ్ళు ఏమి లేదు దేవుడు మాట కోరుకునే దేవుడు నా మాట మాత్రం వాక్యము అన్న నాన్న గొప్పది నేను అవా నా వాక్యాన్ని హెచ్చించాల్సిన అవసరం ఏం చెప్పానో అదే చేయాలా నీ ఎక్స్ప్లెనేషన్ నాకు అవసరం లేదు అలా కాదయా అది కాదయా ఇది ఇది కాదా వద్దు వద్దు నీవెవడో నాకు సంబంధాలు లేవు అని పెట్టేసినప్పుడే రాజుగా తో తొలిగించేసాడు నువ్వు ఎవడో నాకు నీకు నాకు సంబంధాలు లేవు నిబంధనలు లేకపోతే సంబంధాలు లేవు మార్చాను నా నిబంధన నేను చెప్పాను నువ్వు నిబంధన ప్రకారం నీకు నా సమాధానంతో కడితే అని చెప్పేసి దాని కార్యక్రమం ఇది ఎందువల్ల మనం అలకరించండి నువ్వు భక్తితో చేసినా కూడా గీత నువ్వు భక్తితో చేసిన గీతాడు మహాభక్తి పరుడు మనందరూ తెలిసింది సమ కొత్తదేం కాదు భక్తి పరుడు బాబీ ఒక భక్తితో ఏం దేవుని మహింపరచాలి శ్రేష్టమైన వాటిని చేయాలి నచ్చినవి గొప్పగా చేయాలి అనుకోవడం చేయాలి ఆలోచన తన దేవుజ్ఞ ఆజ్ఞను శ్రద్ధగా విని దాని సకారం నడవాలా నేను కోరుకున్నదండి నువ్వు చేసేది ఏంటో నాకు అనవసరం నువ్వెంతో భక్తిగా చేసినా ఎంతో సమర్పణతో చేసినా నన్ను ఎంత గొప్పగా ఆలోచన చేసి చేసినా నా మాట కాదది అందువల్ల దేవుడు ఏం చేశాడు అంటే ఏ కార్యక్రమం చేసినా మాట వినటం అనేది అవసరమైన సమాచారం ఉదాహరణ చేస్తాం మన గ్రంథంలో కూర్చోపెట్టుకోండి మా అందరికి తెలిసిందే సంఖ్యాకాండం ఏడో అధ్యాయంలో రోజు సంఖ్యాకాండం ఏడో అధ్యాయంలో ఏం తప్పు చేశాడు అని అంట మనం దాకా ఏం తప్పు చేశాడని నేను మనం కూడా అంటే నేను తప్పు చేసి ఏం తప్పండి దాంట్లో ఏం ఆయన చెప్పింది చేయబోతే తప్పే చా తప్పు అని లెక్క సంఖ్యకాండము ఏదన్నా ఏడో అధ్యాయంలో ఆరో వచ్చిందే కింద చదువుతాం నేను నాలుగో తెక్షమించిన నాలుగు వచ్చిన చదివేస్తున్నాయి ఎలాగో చదివిచ్చాను ఈ వస్తువును తీసుకున్నాము చదువు నాలుగు బండ్ ఎనిమిది ఎద్దులను కుమారుడైన వారికి అప్పగించాడు ఓహో కాహతీలు పక్షిపాతం చూపించాడానికి ఎవరి పనికి అంత మంది దేవుడు కేటాయించాడు ఈ పనికి నీకు పండ్లు కావాలి ఇద్దరు కావాలా తీసుకోవాలి ఈ పనికి పండ్లు కావాలో ఇద్దరు కావాలి తెలుసుకో ఈ పనికి బండ్లు కావాలో ఇద్దరు కావాలో తెలుసుకో ఈ పనికి పండ్లు ఇద్దరు అవసరం లేదు నిర్ణయించారు ఆయన ఈ పనికి పండ్లు అవసరం లేదు అవసరం లేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వల ఇవ్వపాగా ఏం చేశాడంటే మీద పోయించమే వాళ్ళ పని అని చెప్పారు కాబట్టి పొరకాలంలో రాళ్ళు పల్లకీల మీద పొప్పించుకునేది గౌరవం ఇక్కడ పుట్టింది ఇక్కడ పుట్టింది ఎక్కడ పుట్టిందంటే దేవుని మందస్తును భుజాల మీద యాజికులు మోసే కార్యక్రమం నుంచి భుజాల మీద యాజికులు రాను బోయవాళ్ళని మో మోసే కార్యక్రమం దీని నుంచి నేర్చుకునేవాళ్ళు బాధలు నేర్చుకున్నారు కాబట్టి ఇది గౌరవప్రదమైన పరిస్థితి కాబట్టి దేవుడు ఏం చేసేదంటే తన పరిశుద్ధమైన మందస్థాన్ని భుజాల మీద పోయాలా యాజికులు పోయాలా అని చెప్పేసి ప్రతి అందుకని దేవుడి స్వయం ఏం చేయలేదు అన్నమాట బండి బండి ఇవ్వలేదు ఎదురు పడిలా కానీ దా మీద భక్తుడు ఓ అద్భుతమైన భక్తుడు భక్తుడు ఏం చేశాడు మన తన భక్తులు ఏం చేశాడు సంగతి సమయాలు రాబోతుంది రెండవ మధుర సమయాలు మొదటి దిన పదమూడవ అధ్యాయం రెండవ సమయాలు ఆరో అధ్యాయం రెండవ సమయాలు ఆరో అధ్యాయము మధుర మధుర దిన ప్రాంతములు పదమూడవ అధ్యాయం రెండు చోట్ల రెండు నెలల రెండు ఏ సంవత్సరం ఇంకొకటి సింగ్ చదవచ్చు వరకు ఈ డీసే చదవచ్చు రెండవ జనంత మధుర దినాంతములు పదమూడవ అధ్యాయం కానీ రెండవ సమయాలు ఆరో అధ్యాయం కానీ ఎవరైనా చేస్తే డీసెస్ చదవండి ఇ్రా లో ము సమకూర్చుకొని బయలుదేరి కేరూపుల మధ్య నివసించు సైన్ల దీని యహవనం తన నామం పెట్టుబడిన దేవుని మందు నుండి తీసుకుని వచ్చటకై తన ఎద్దునున్న వారందరితో కూడా బయలుదే నుండి కొత్తబండి రాజుగారు ఎంత శ్రేష్టమైనా కల్పన చేసాడో నాకు తెచ్చే చేపించా తెలియదు ఎంత ఖరీదుగా ఎంత నైస్గా ఎంత పని వాడుచా చెప్పో నాకు తెలిసి తెలీదు కాబట్టి వదిలిపెట్ట సంగతి అంతా కానీ కొత్త బండిని ఎక్కించి అభినాదాబు ఇంటిలో నుండి తీసుకున్న అభినదా ఉజయోయ్యో కొత్త బండిని తోలిది మందు బండిని తీసుకుని రాగా అద్యో దాని మందరూ దావీను ఇస్రా ముప్పై వేల మంది సైనికుడు సూర్యుడు యూనిఫామ్ మళ్ళీ సైనికుల యూనిఫామ్ తో సవాటానికి మళ్ళీ దీన్ని గౌరవ పథకంగా ఈ మందుకు తెచ్చి బండి మీద వస్తుంది మంత్రం దీనికి గౌరవప్రదంగా ముప్పై వేల మంది సైనికుల్ని కవర్ తొక్కడానికి ఏర్పాటు చేసి పెట్టేశాడు ఏ మీరు కవర్ అక్కండి మేము బండి వెనక వాయిద్యాలు వాయించుకుంటూ ఒక వచ్చేస్తాం అని చెప్పి బహుభక్తితో పరమేశమే చేసి కలిగిస్తాడు దేవుడు చెప్పినట్టు చేయకుండా సొంత ఆలోచన చేసిన వాడు మధుర మధుర దిన తాంతవులు పద్మా పద్మ సమాచారం తెలియజేసి వచ్చేస్తా నీ ఎవరినీ కలిసి నా మట్టుకు ఒక అది దేవుచితులైతే ఏ సహోదరు సలహా కూడా తీసుకోండి చేసేస్తాను అంటే సమాచారం ఎవరి సలహా అవసరం ఉంటుంది బ్రహ్మం చెప్తే ఎవరు అవసరం ఉండదు గ్రహ్మం చెప్పిన తర్వాత సలహా ఎవరు కావరు సలహా సలహా సలహాదారులు పిలిచారు మనిషి అంతా వేడు సహస్రాధిపత్రులతో అవసరమా గర్భంలో తేటకు కొట్టి ఎవరి సలహా వస్తుంది ఎవరిని కన్సల్ట్ చేయాల్సిన అవసరం కానీ ఇప్పుడు ఏం చేశాడు అనమాట పది మంది మా ఫోటో చూస్తున్నాడు చేశాడు మనం పని చేయబోతున్నాం సహస్రాధిపతులారా అధిపతులారా మీరేమంటారు రాజుగారు మీరు తల నుంచి పెట్టి మేమేమంటాం మీ దయాపదం కావాల్సిన మన మనుషులు అని చెప్పి జనం లేని ఉంటే కుదరదు అని ఏ దావీకి రాజు కుదరదు కుదరదో ఇది చేయకూడదు అని ఒక సంగతి ఏమంటే దేవుని వాక్యం మనుషుల జీవితం కొనసాగించాను దేవుడు కోరుకునే విశేషమైన సమాచారం వాక్యం అంటుందో అలాగే అంతే సమాచారం వాక్యానికి మెరుగులు దిద్దాల్సిన అవసరం లేదు కలర్ కొట్టాల్సిన అవసరం అంతకడ్డలేవుని వాక్యానికి కొంతమంది కలర్ కొట్టారు నాక నైస్గా అది మెరుగులు దిద్దుతారు షాపం వస్తారు అవసరం అడుగు కలర్ కొట్టద్దు మెరుగులు దిద్దొద్దు ఉన్నది ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టు ఏం చెప్పాడు పురుషుద్ధ స్థలాలు తరలించేటప్పుడు వాళ్ళకి బొడ్డు లేవు ఎద్దులు లేవు కాహతీలు మేము మర్యాదగా రావాలి అందులో మనసు చేతికి తగలకు పరిశుద్ధ స్థలం వస్తువు మానవ దేహాన్ని అంటుకోవడదు అంటుకోవడదు ప్రతిష్ఠించ ప్రతిష్ఠించిన వరకు అంటుకోవచ్చు కానీ ప్రతిష్ఠించిన తగ్గుతూ అవకాశం ఉంటుంది అందువల్ల లోపల కర్రలు డోర్లు ఉంటాయి ఆ కళ్ళను పట్టుకొని ఆ మందసం తాక్కుని కళ్ళు పట్టుకొని బిజారమేదే వేసుకోవాలి నేర్చుకోవాలని దూరం వెళ్ళిపోయినా అది ఏర్పాటు పడలే ఒక లేక ఏర్పాటు కానీ రావిడ్ రాసకళాక గిట్టుబడి కాక ఏం చేశాడు అనమాట కొత్త పండి ముందు కొత్త మంది దిగిన పిలిచాడు సహజ వెయ్యి మంది అధికారు సైనికుల వేరే అధికారులు వందమంది మీరేమంటారు నేను మందసాన్ని నేను తీసుకెళ్ళను ఎలిషుని తీసుకెళ్ళాలనుకుంటున్నా మీ ఉద్దేశం ఏంటి మీరేమంటారు రాజుగారి నుంచి తరలించడం మేము ఏం ఉద్దేశం నేను తీసుకెళ్ళం తప్పకుండా అండి అందరూ చేసేసారు రాజుగారు తీసుకు తరలించడానికి ఏం చేయాలి మళ్ళీ గర్భం ఎంత తరలించాలో గర్భం చూడాలి ఎటువంటి తరలించే చూడాలి గ్రంథం చూడకుండా కొత్త బండిని దేవుడు బండిని నియమించలేదు కాబట్టి నేను రాజు నియమించాడు గో కొత్త బండిని నియమించాడు ఏ బరువు లేకపోతే గిట్టలు చూసేసాడు గిట్టలు కట్టేసాడు దేవుని గౌరవం మీద మనం చేసే కార్యక్రమం తాళాడు తొలగుతుంది పేపర్ కదా వచ్చేసింది గిట్ల కాలు దాడుతుంది ఒక గిట్ట కాలు దాడేటప్పటికి బడ్డీ సరికి కాలు తాస్తే బండి మీద ఉన్న మందసం ఆటోమేటిక్గా కింద పడే ఈ సీన్ చూసాడు తక్కుండా చక్కని గెలిచు షాక్ దగ్గర గెలిచిపోయాడు కదా సమాజం అప్పుడు ఆలోచించడం ఏం జరిగింది కొత్త చక్క జరిగింది దేవుని గ్రంథాన్ని చూడకుండా దేవుని డైరెక్షన్ తీసుకోకుండా నీవుని తెలివి మీద భక్తి మీద ఆధారపడి మానవ అభిప్రాయం మీద ఆధారపడి దేవుని గ్రంథాన్ని గౌరవించకుండా నువ్వు చేసిన పనికి ప్రతిఫలం ఇది అట్లా కాల్ దాక్టం వచ్చా చనిపోవటం ఒక యాక్సిడెంట్ భయంకరమైన యాక్సిడెంట్ జరిగిన తర్వాత మనిషి కూర్చొని ఆలోచన చేయటం అప్పుడు మన గర్థం దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ పొరపాటు జరిగింది దిద్దుకుంటాం అందువల్ల నా మనం ఏంటంటే నీ భక్తి పారవశంలో నువ్వేం చేసినో దేవుడు అంగీకరించావు అనేక మందిని కన్సల్ట్ చేసి అభిప్రాయం తెలుసుకొని నువ్వు చేసిన అంగీకరించావు మాట నా గ్రంథంలో ఉదాన్ని గౌరవించాలని సమాచారం మాటను గౌరవించిన వాడికి నాకు నాకు సంబంధాలు ఉండవు అని సమాచారం తెచ్చేసుకుంటే నేను సమాచారం మాట్లాడిన వాడిని సంబంధాలు అందువలన అందులో ఈ వృద్ధ అనే ఇద్దరు అందములు ఈ కదా వాళ్ళకి తెలుసు కదా సమాచారం ఇది చేయకూడదని రాజుగారు చేయకూడదండి అయ్యా మేము చేయకూడదండి అని చెప్పాలి రాజుగారు ఏదో నువ్వు చెప్తే ముఖం అంటే ఏమో ఏం పోతుందో లాభాలు దానితో వచ్చే ఏం లాభాలు పోతుందో ఏం చేసేదో నాకు మొత్తాన్ని పెట్టి రాజుగారికి ఇద్దరు చెప్పకుమా దేవన్ గారితో ఉన్నాడు బ్రో గం ఉంటే గంధంగా ఉన్నట్టు నడవడం రాజుగారు చెప్పినట్టు కూడా నడవచ్చు కదా అని భావాన్ని కలిగిన మనుషులు శాపం అనిపించారు ఉద్యోగం కలిసే ఉద్యోగం కలిగిన విశేషమనిషన్ నాకు భర్తే అది కూడా భర్తే బండి ఉరుగుతుంది ఉరిగితే బండి మీద పెట్టి వందస్థాం పెట్టి పెట్టే కదా అది జారిపోతుంది కేంద పడిపోతుంది దేవుడు పెట్టి కింద పడదాది ఉద్దేశంతో చేయగల అని చెప్పి వరే నీ ఉద్దేశం నా అగ్నివర్తి క్రమించొద్దు సంఖ్య తన నాలుగు అధిక పదిహేను వచ్చింది సమాచారం అసంఖ్యా కార్డు నాలుగు అధ్యాయ పదిహేను వచ్చినాలో గ్రంథం తెలియజేసి విశేషమైన సమాచారం చదివేసి ఒకసారి దండు ప్రయాణమైనప్పుడు ఉపకరణం కప్పడం ముడించిన తర్వాత చావకున్నట్లు పరిశుద్ధమైన దేవడానికి మీ మందు పడిపోతే పడిపోతే నీకు కదా అవమానం అంతగా నేను చేయబట్టాను అయ్యే నేను ఏం చెప్పాను పరిశుద్ధమైన మొట్టమొద్దని చెప్పానా అని చెప్పి చెప్పాడు కానీ ఈ మంత్రులు ఏదైనా పడిపోతుంది ఎవరికి అవమానం నీకు అవమానం కలిగింది నాకు అవమానం జీవనం కాదు మొట్టమొద్ద మొట్టమొద్దంత వరకు సమాచారం దీనికి అవసరం నీ భక్తి అవసరం లేదు ఎక్స్ట్రా సమస్యలు అవసరం లేదు నేనేం చెప్పాను చేయలేదు కాబట్టి దేవుడు బైబిల్ దేవుడు ఎవరు నీకు తెలియపోవటం దురదృష్టకరం ఉండదు అలా తెలిసింటే ఈ రోజున ఇవి రాకుండా ఉండే మత్స్యశాఖలు వచ్చాయి కావు అసలు ఏ మత్యశాఖ వచ్చేయండి కా మత్స్యశాఖలు వచ్చాయి కావు ఎన్ని కుంపట్లు పెట్టేవాళ్ళు కామం చెప్పింది ఒకటే ఘనం చెప్పిందంటే సంఘం అను శరీరం అది ఒక్కటే శరీరము ఒక్కటే శరీరం అంటే ఏంటి సంఘము సంఘం అనే శరీరం ఒక్కటే ఎన్ని సంఘాలు ఉన్నాయి అఫీషియల్గా ఏడు వందల సంఘ సంఘాలు పుట్టుగొక్కలు తెలిసిన పుట్టుగొక్క రెండు వేలు అలా ఇంకెన్ని ఉన్నాయో తెలియదు ఇది పరిస్థితి అవసరమా ఎవరి నుండి ఏ దేవుడు నువ్వు నిషేమించేది నిక్షేమించే దేవుడు నిజమైన దేవుడు అయితే ఇలాగొస్తాయా వస్తాయా వచ్చేదానికి అవకాశం భక్తి పారవశ్యంలో దారిదు భక్తుడివే కాదు కాదంటలేదు కానీ మాటను గౌరవించే భక్తులు కావాలి మాట గౌరవించే భక్తులు కావాలి నా మాట స్పర్ధిగా విని వినపడిందా పరిశుద్ధిస్తాం పరిశుద్ధిస్తామని ఒకటి వస్తువులు మొట్టకూడదు వినపడిందా వద్నపడ భక్తి అమ్మో దేవుడు మీ మద్దసం అయ్యో అది పడిపోతుంది వద్దు వద్దు మొట్టకూడదు అని చెప్పి అంతవరకు పెడితే నాకు కూడా లేదండి పడవద్దు పడిపోయింది పండి మొట్ట వద్దా నువ్వు నువ్వు మొదటి ముట్టి దాన్ని పోస్తా అని చెప్పాను చెప్పదు ఇది పరిస్థితి కాబట్టి మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి మీకు మీ దేవుడెవరో నాకు అర్థం కాల మీ దేవుడు మీరు సూచించిన దేవుడైతే వేరే దేవుడుగా వేరే రకంగా ఉంటాడు కానీ వైరు దేవుడు అయితే ఇలాగే ఉంటాడు అభిప్రాయాల్ని అంగీకరించేవాడు కాదు దేవుడు మీ తాత్పర్యం ఆయన ఆయనకు అవసరం ఉండదు అవసరం ఉండదు దేవుడు గంధంలో తాత్పర్యం చదవడం లేదు నువ్వు కుర్రాడు ఉన్నారు ఇక్కడ తాత్పర్యం అంట మీ తాత్పర్యం మీ తాత్పర్యంతో నాకు అవసరం లేదు బాబు నలభై రెండు అధ్యాయం మూడో వచ్చినప్పుడు ఉంది జ్ఞానం చేత ఆలోచనను నిరర్థకం ఇచ్చే మీదవడు అలాగున్నా వివేచన లేని వాడన నేను ఏమీ తెలియజేయరు గక నా బుద్ధికి మించిన సంగతను గురించి మాట్లాడతాను ఒప్పుకుంటున్నాడు యోగు తన బుద్ధికి మించిన సంగతులు మాట్లాడి ఒప్పుకుంటున్నాడు అని చెప్పేసి తప్పు నా ఆర్గ్యుమెంట్ తప్పు ఆలోచన భావాల తప్పు కానీ జ్ఞానం లేని మాటల చేత ఆలోచన నిరంతకు వచ్చే వీడేవడం నేనే ఎవడెవడు అలాగునా వివేకం వివేకం లేనివాడనైనా నేను ఏమీ లేదు కక నా బుద్ధికి మించిన సంగతులను వచ్చి మాట్లాడుతున్నాయి నీ బుద్ధికి మించిన సంగతులు ఉంటే మాట్లాడొద్దు మాట్లాడొద్దు దేవుని పాపాగ్నికి గురి కావద్దు నీ బుద్ధికి మించినయా అది వదిలిపెట్టచ్చాయ్యా నా బుద్ధికి మించినయా నాకు అర్థం కానీ వదిలిపెట్టేస్తాను వదిలిపెట్టచ్చా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడద్దు ఆ తర్వాత పడదు ఏడు వచ్చిన చదువుతాను నేను ఇప్పుడు యోగ యోగుతో ఈ మాటలు తొలికిన తర్వాత ఆయన యామానీయుడుస్తూ ఇలాగ సెలవిచ్చాను నా సేవకుడు యోగ పలికమని పలుకలేదు కనుక నా కోపము నీ మీద నీ ఇద్దరు చేతినిద్దరు మండుచుంది అని చెప్పేసి నెక్స్ట్ ప్రత్యేకించి అభిప్రాయం గురించి మాట్లాడే విశేషమైన వ్యక్తిగా చెప్పేస్తున్నాడు బుద్ధికి మించిన సంగతులు మాట్లాడటం దేవుడు అంగీకరించే కార్యక్రమం కాదు పదిహేను వచ్చిందండి ముప్పై ఐదు పదిహేను నుండి రాబడుంది ఆయన కోపంతో బెల్లింగ్ పోయినందు నిశ్చయంగా దురంకారణ గుర్తింపు పోయినందు మాట్లాడి ఉన్నాడు తెలివి లేకే మాటలను విస్ విస్తరింపజేస్తున్నాడు మరియు ఎలుగు ఇంకా ఏంటో కొంతసేపు నేను ఓటు నన్ను ఈ సంగతి తెలియజేసేదాను ఏవని పక్షంగా నేను ఇంకా మాట్లాడు తల దేవుని పక్షంగా మాట్లాడలేదు అంటే బాబు దూరమేలాగా అటువంటి దూరంగా నేను ధ్యానం నన్ను సహించడం నీతిని ఆరోపించదు నా మాటలు ఏమాత్రం ఆ ఇబ్బందులు కావు శక్తి బహు బదిక్తివుల కారణములు ఆయన ఆయన వీరులకు న్యాయం జరిగించను నీతి మంత్రులను ఆయన చూడకపోడు సింహాసం కూర్చుని రాజులతో ఆయన వారికి గుర్తుండ్రు వారు కనపడబడు ముప్పై నాలుగు అది అయి నేను నీతివంతుడు దేవుడు నా పట్ల న్యాయం న్యాయవంతుడైనా చేయకపోయిన మానగాలని గాయం కలిగినోగు అంటే మానవుడు ఎవడు తొమ్మిదవ పవిత్రుడను మాలియం లేని పాపరహితుడను తన అభిప్రాయంలో తాను ఎంత గనుడో మాట్లాడుతున్నాడు కాబట్టి గ్రంథంలో సమాచారం నీతి మంత్రులను దేవుడు నా పట్ల గాయం ఉంటున్నాయండి నేను తెలియబడి చేసి గాయంతో లేదు కాబట్టి వాస్తవానికి మనుషులు ఏం చేస్తుంటారు అంటే వారి అభిప్రాయాలు మాట్లాడుతుంటారు తాత్పర్యాలు చెప్తుంటారు ముప్పై అధ్యాయంలో అది రాబడి అధ్యాయంలో పద వచ్చినము కావున నేను నా మాట అంగీకరించదని మనం చేసి చేసుకొని నేను సహితము నా తాత్పర్యము చెప్పుతున్నాం తెలుపు నేను కార్యను తెలిపి నేను మాట్లాడి ఆయా తీర్చుకోండి అనే తాత్పర్యము నా ఆలోచన నా భావాలు నేను చెప్తాను అనేది దేవున గ్రంథంలో ఎంతో న్యాయమైన దేవుని గంధంలో న్యాయమైన కార్యక్రమాలు కాదు నీ తాత్పర్యానికి గౌరవం కాదు అసలు లేదు నీ భావన అవసరం లేదు నీ తాత్పర్యం అవసరం లేదు నీ ఉద్దేశం అవసరం లేదు దేవుడు తన ఉద్దేశాన్ని భావన తేటగా తెలియజేస్తున్నాడు నీ భావంతో ఎవడ ఎవడికి అవసరం వచ్చింది దేవునికి అవసరం ఒకవేళ నీ భావంతో నీ తోటి మనుషులకి అవసరం వస్తే నీ భావనతో పంచగరి వేరుస్తున్నమాట దేవుడు అని ఆయన ఉన్నాడు ఆయన మానవ తాత్పర్యాన్ని అంగీకరించడు మానవ అభిప్రాయం లక్ష్య మానవ ఆలోచనలకు స్థలం లేనివాడు ఆయన గ్రంథం అయిన తర్వాత ప్రత్యేకంగా ఏకరించే సమాచారం ఏమి లేదు అందువల్ల తెలుగు విశ్లేషమైన సమాచారం ఏమంటే నువ్వు ఎంత భక్తులు అనే కాదు ఆయన మాటను గౌరవించటం ఆయన చేసే ఇంకా కాదం అంగీకరించే మనం విశేష నేను మాట్లాడడానికి జంపుతాను ఎందుకు కలుగుతాడంటే మహిష లాంటి భక్తులు పాత నాకు కనపడుతుంటారు అప్పుడు అన్నా కాదు అప్పుడు మహనీయుడు హరి దేవుడు దేవుని ఆన్లింపు ఉద్దేశించి తన జీవితంలో నలభై సంవత్సరాలు తన పని కొరకు సిద్ధపడిన వాడు నలభై సంవత్సరాలు ట్రైనింగ్ పీరియడ్ అనుభవించిన నలభై సంవత్సరాలు తన ట్రైనింగ్ పీరియడ్ చేసిన తర్వాత కోస్ట్కి వచ్చాడు ఉద్యోగానికి వచ్చాడు నలభై సంవత్సరాలు ఉద్యోగం చేశాడు నలభై సంవత్సరాల ఉద్యోగంలో ఒక ఉద్యోగము దేవుని స్థానంలో దేవుడు అయ్యి ఉండి కార్యక్రమం జరిపించాడు దేవుని స్థానంలో దేవుడిగా ఉండి కార్యక్రమం జరిపించాడు కాబట్టి ధర్మంలో ధరం దేవుడు చెప్పాడు ఈ సమాచారం నిర్గమా కాను అధ్యాయంలో నేను స్వరోకు నేను దేవునిగా నియమించాను అన్న అంత పెద్ద ఉద్యోగం అపాయింట్మెంట్ ఇవ్వడలేదు ఆ సారి ఆఫీసులు అపాయింట్మెంట్ ఉంటే ఉండొచ్చు ప్రవక్త అపాయింట్మెంట్ ఉండే ఉంటే నువ్వు ఈ అపాయింట్మెంట్ ఉండే ఉంటే ఉండొచ్చు ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఉండొచ్చు ప్రెసిడెంట్ అపాయింట్మెంటే ఉండొచ్చు దేవుడు అపాయింట్మెంట్ ఎవరికి ఉంటుంది ఈవనో ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ ఉంటే ఉండే ఉండొచ్చు జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ అపాయింట్మెంట్ ఉంటే ఉండదు దేవుడు అంతా అపాయింట్మెంట్ ఎవరు ఆ అపాయింట్మెంట్ మౌషి ఒక్కడే భూమి మీద అనుభవించిన నాకు తెలిసి మానవ జాతిలో దేవుడిని అపాయింట్ దేవుడిగా అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ తీసుకున్నవాడు మౌషి ఏడో అదే మొదటి మాకు అన్నీ వీటిలో నేను అపాయింట్మెంట్ ఇచ్చేసేయండి అంటే పొరకు దేవుడిగా నియమించాను అపాయింట్మెంట్ ఇచ్చేసాను ఎంత గొప్ప మహనీయుడు దేవుడిగా నియమింపబడ్డేవాడు దేవుని పొరవకు దేవుడిగా నియమించాను నీకు అహమ్మ పర్వన్ దేవుడు అయితే నీకు ప్రవృత్తి కావాలి కదా అర్హులని అన్నం నీకు ప్రవక్తిగా ఇచ్చేసాను ప్రవక్తిగా అన్నను దేవునిగా అపాయింట్మెంట్ ఇచ్చిన అద్భుతమైన వ్యక్తి మోసే దేవుని స్థానంలో ఉండి ఐగుప్తును అత్యున్నత స్థితిలో ఉన్న ఐగుప్తును క్షీణ దృష్టి భూమిలో పెట్టేవాడు మోసే ఆ దినాల్లో ఐగుప్తులాంటి ఐశ్వర్య దేశం లేదు భూమి అంత ఐశ్వర్య దేశం ఐగుప్తును దూని తీసుకొచ్చి చిక్కు పెట్టి విధరాలుగా చేసేసాను ఈమెస్థితిని చేసేస్తారు హీమస్థితిని చేర్చిన తర్వాత ఇష్ట్రాల్లో బలిష్టమైన తన దేవుని నడుగు దేవుని యొక్క నడిపి సముద్రం దగ్గర పెడితే సముద్రం భయంకరంగా ఉంటారు మహాశాయి ప్రాంతం దేవుడు ఎందుకు ప్రాంత భాష ప్రాంతం చెప్పే కలిపి సముద్రం ఫాల్ అయిపోతున్నాయి సముద్రం ఆగ్రహ అద్భుతంగా ఆయన ఎవరు చేయకండి అద్భుత కార్యాలు ఎవడే చేయలేదు సముద్రాన్ని ఎంతకంట కలిగిన వాడు భూమి మీద ఎవడన్నా ఉన్నాడో ఎవలే ఆక్రెండ్ సార్ కొరకు నలభై సంవత్సరాలు అనుచర్యమైన కార్యాలయం నువ్వు నువ్వు ఎంత గొప్పవడమో ఎంత ఎంత అంతమైన వాడు వీళ్ళు భక్తికి అంత లేకపోతే మళ్ళీ సమాచారం కార్యం నా మాట శ్రద్ధగా వినాలా ఒకవేళ మోసేలో ఒక విజయ వంతు మనలో ఎవరికైనా ఉంటే అటు అటువంటి పచ్చ పచ్చ పద్దాలు ఉండవు విజయ వంతుంటే కూడా అలాంటి విశేషమైన మోసే ఎవరైనా కోరేడు అంటే మన శ్రద్ధగా వినాలా మోడీ శ్రద్ధగా వినాలి సమానమైన విశ్వాస నాయకుడు విశ్వాసి భక్తుడు మాగ్ ఉన్నాడా ది తెలుసండాడు మీరెవరి పేరు చెప్పినా మోడే మాట చదువ అయిదో ఒక మాట మూష నాయకత్వం అతని సిద్ధపాటు విద్యా అవిరుతుల ఉండే సకల విద్యలు అభ్యసించి మాట్లాడేందు కాలివుడు ప్రవీడైన వారు నలభై ఏళ్ళ వయసు అవతకాలను పాప భోగం అనుభవించడం అంటే దేవుడు ప్రజలు శ్రమానుభ మట్టి దొరికే వాళ్ళతో ఉంటూ మంచిది రాజభవన్ రాజ్భవన్ లో అవి గుప్త రాజభవనం రాజ్య లంచనాలు రాజ్య వైభవం మా ముందు కాదు వాళ్ళతో కుమార్ కుమార్తెకు కుమారుడు మనవుడు అన్నమాట మనవుడు అంటే ఆయన చెప్పాలి మన ఎవరు చెప్పాలని ఎవరు తెలియాలంటే ఆయన చివరి పుష్ణ వెంకటాయ గారు మనవడు అంటే సమాచారం ఏంటో ఆయన కాబట్టి తాతలకి మనవుడు ఎట్లా ఉంటారో అని సమాచారం వెంకటాయ గారికి తెలుసు కాబట్టి అలాంటి అనుభవం కలిగి అయ్యుక్తులు రాజలాంఛున ఊహించిన మనిషి సకల విద్యను అభ్యసించాలని చెప్పాను మనం అవి గుప్తు ధనం చేసి అనుభవం చేసిన మట్టి కొట్టుతుంది పక్కన మనుషులు ఇది నేను అనుకునే భక్తులు ఎవరు లేదు మొమ్మ అల్పకాలం పాపభాగం అనిపించింది లేవు శ్రమ అనుభవించడం లేదు అనుకునేవాడే వాడు వైభవాన్ని వదులుకునేవాడు మంగళ వదులుకునేవాడు మనిషి తన విద్యను నిర్లక్ష్యం చేసిన మనిషి త్వర కుమార్తె కుమారత్వం త్వర మనవుడు అనే అంతస్తును వదులుకున్నవాడు మనిషి ఇది వచ్చి త్యాగం చేశాడు అనేక మళ్ళీ రాళ్ళతో కొట్టడానికి ఇస్రాయల్ మనం నడిపించు రాళ్ళతో వచ్చి సంపాదన ఆలోచించిన శాంతి పరడాయి రూలఫోళ్ళందరికంటే మిక్కిలు సాత్పేట్ దేవుడు ఇల్లంతలో నమ్మకమైన దిరుగుడు పొందినవాడు ఇంకెవరని భూమి ఎంత తాను ఒకడే అలాంటి మౌషే మౌషిడు ఆజ్ఞాపించాడు సమస్య నీళ్ళు నీవు ఇస్రాయిల్కు వాళ్ళకి అంత కూడా సంపాదన ఆందోళన దోనం పరిస్థితి ధర్మా దేవుడు డైరెక్షన్ ఇచ్చాడు వెళ్ళి మేము కర్ర తీసుకొని మేము హోదా బండ పడతాము అది లేవ కారణం పదిహేను రోజుల సమాచారం బండలు కొట్టు నీళ్ళు ఇస్తాయని చెప్పే నీళ్ళు వచ్చాయి సమస్యలే రిపీలో రెండోసారి అదే సమస్య అదే ప్రజలకు పరిష్కారం దేవుడు ఏ మహే జాగ్రత్త నే మొన్న కొత్త మొన్న కొట్టావు ఈసారి కొట్టావు అంటే ఒప్పుకొని అని చెప్పలే చెప్పలేవో లేదు ఆజ్ఞాపించడంటే నా మాట శ్రద్ధ కాబట్టి మీ ప్రజలు తగ్గని పోకి అన్నం తీసుకెళ్ళిపో కన్ను తీసుకెళ్ళిపో బండ మనుషులు విసుగిస్తున్నారు విసుగు చెట్టుకోలేక రెండు మార్పు వచ్చాయి తొమ్మిది అని తెలుసుదా సంఖ్య కన్నను ఇరవయో అధ్యాయము పన్నెండు లక్షలు రాబడి మీరు ఇష్ట్రాల్లో కన్ను ఎందుకంటే నా పరిశుద్ధం సన్మానించినట్లు నమ్ము కదా ఎవరికి నమ్మకం లేదు నమ్మకం లేదు వాడు ఎవరు ఎవరిని నమ్మలేదు మోషన్ ఎవరిని నమ్మలేదా లేవరు నమ్మలేరాండి అభిప్తులన్నీ అద్భుతాలు ఎలా చేశాడు అలా చేసి చేతిభూత్తుగా జీవితం జీవించాడు అంటే చేసిన తర్వాత పరిశుద్ధతను సన్మానించినట్టు నన్ను నమ్ముకోన కోతుడు కనుక ఏం చేసి ఏం చేశాడు అనమాట మాట్లాడమన్నాడు ఏం చేశాడు ఇంతమంది కొట్టమన్నా కదా కొట్టమంటే అందుకని కొద్ది అనుకో నేను దేవుడి లక్ష నన్ను నమ్ముకోవాలా నా మాట శ్రద్ధగా వినాలి ఏం చెప్పానో అది చేయాలి ఎక్స్ట్రా పోవద్దు భవిష్యత్ ఎక్స్ట్రాల్ పోవటానికి ఛాన్స్ లేనప్పుడు ఈ ఎక్స్ట్రా పోయే మనుషులందరూ నాయకులందరూ ఏమైపోతారు నాకు నిజంగా తెలియాల ఏమైపోతాడో గాలి కొట్టుకొని పోతాడు గాలి కొట్టుకొని అందుకని జరిగేది ఏముండదు అక్కడ మంచి పండి రెండు సార్ ఏం కోరుతున్నాను నాయకత్వం మరి చేశాను అన్నాడు నలభై సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత డిస్మిస్ చేశాడు నో రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు నలభై సంవత్సరాలు ఉద్యోగానికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు డిమార్ చేశాడు మా అయినా పర్వాలేదు నా అసిస్టెంట్ నలభై సంవత్సరాలు నాకు అసిస్టెంట్గా ఉన్నాడు సెక్రటరీ ఋ ఆ సెక్రటరీని ప్రమోషన్ ప్రమోషన్ ప్రమోషన్ ఇచ్చాడు ప్రమోషన్ స్థానానికి ప్రమోషన్ ఇచ్చాడు సరే పైన ఉన్నవాడి కింద దెబ్బకి పనిచేస్తాడు అయినా పర్వాలేదు ఆయా అయినా పర్వాలేదు నా షేవకుని యొక్క నాయకత్వంలో నేను కూడా వెంటనే ఉన్నా అది నది డాక్టర్ పర్మిషన్ నది డాక్టర్ జవన్ పర్నాయి ఆ మంచి పని ఆ మంచి దేశాన్ని చూస్తాను వెళ్ళాలి ముసే మాట్లాడుకు సంగతికి వచ్చి అని చెప్పేసి మాట్లాడుతుంటే రెండుసార్లు మరి రెండోసారి మాట్లాడుతుంటే చెప్పింది చెప్పేసి ద్వితీయ దేశంలో మూడో అధ్యాయం ఇరవై వచ్చింది రాబండి ద్వితీయ దశ కన్నా మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చింది గ్రంథాలు రాబడి చదువుతామంటే అలాగే మీకు అంటే దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు విధేకల్ని డిమాండ్ చేస్తాడంటే నీ మాట శ్రద్ధగా వినో ఏం చెప్పండి నేను వినపడేద్దా జై జాగ్రత్త జై సమాచారం నువ్వు మోసే అయినా నా కొద్ది లక్షలే విశేషమైంది దేవుడిని నా మాట శ్రద్ధగా వినాలి అంతే సమాచారం నేను చెప్పినట్టే సార్ మొన్నే కదా నువ్వు చెప్పిన మీరు చెప్పినట్టే కానీ నాకు వచ్చిందయ్యా పద్దపలు కాదయా ఆ మనసులో ఉండే ఒకసారి కొట్టి ఏ సంకేతం ఇచ్చుకోండి డిజిటం మూడు అధ్యాయం నలభై మూడో వచ్చిందే యోగన్ అవుతామన్నా మంచి దేశంలో మంచి మండలు దయచేయమని ప్రతిమాలు కొనగా వినకపోయాడద్దు అయిపోయింది కార్యక్రమం తీర్మానం చేసాను అయిపోయింది మార్పు ఉండదు నా మాటకి అంత శ్రద్ధగా విని ఏం చెప్పారు అది విన్నా దీనికి వేరే ఆల్టర్నేటివ్ లేదు దేవుని మాటలు కాల్టూ నైట్ గురించి ఆలోచన చేసే మనుషుడు అవి దేవుడు అవి అవిశ్వాసి దేవుని మాట మహిళ అవిశ్వాస కింద గెలిచేసినప్పుడు ఒకటి దేవున్నాడు అంటే నా పరిస్థితులతో సన్మానించినట్టు అది నమ్ముకోలేదు అన్నారు నేను నమ్ముకోకుండా నేను నమ్ముకోకు నమ్మితే నాకు వివరణ అవసరం లేదు ఎక్స్ప్లెనేషన్ వద్దు చెప్పే నేను చెప్పాను చెయ్యి అంతవరకు ఇంకా మాట్లాడాలి అది కూడా ట్రై చేయి కదా అయ్యాను అనవసరం అది ఇది రైట్ కాదు నేను చెప్పండి అంటే మాట్లాడు అందువలన ఈ రోజున మనుషులు ఏం చేస్తారండి దీనికి ఏం పర్లేదు పిల్లలు పెట్టే రోజు అది కూడా పెట్టి అది బట్టి పెట్టి ఎవరు చెప్పారా పెట్టమక్క రేడోది రైట్ నువ్వు వాటర్ టైం గురించి ఆలోచన చేస్తున్నావు రెండవది లేదు ఇవ్వండి శరీరం ఒక్కటే ఎన్నిసార్లు చెప్పాలి ఏ మాంటికి కూడా శరీరం ఒక్కటే ఒకటే సున్నా ఒక శరీరంకుంటాం ఒకదాని ఒక శరీరం ప్రకారం బాక్ చేసి ఉంటావు నేను అంటే ఇంట్లో లేని కన్సెషన్ ఎవరికైనా ఉంటుందా ఏమంటా అంద రివర్షన్ చెప్పినప్పుడు మధ్యలో క్యాన్సిల్ అయిపోయింది ఆటోమేటిక్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపో అందువలన దేవుడు అనే మాటకి నీకు అర్థం తెలియకపోతే బైబుల్ దేవుడు ఈయన ఈయన లేవుడు బైబుల్ దేవుడు ఆటోనేటు సంగీకరించేవాడు కాదు ఆయన ఆటోనైటీస్ ఉండవు ఒక్కటే ఉంటుంది లేకపోతే నీకు నాకు సంబంధం లేకపోయిపోయింది గర్భం నాకు అభ్యర్థం లేదు నేను బతిమాలేదు మాట లక్ష్య పెట్టిన వాళ్ళే కదండి మాకు లక్ష్య పెట్టేది వామార్గం దీనికి వేరే ఆల్టర్నేటివ్ లేదు అయ్యా మొన్న మొన్న మీరు మీరే కదా కొట్టమంది కొత్తమన్నారు కదా కొట్టాను కదా నీళ్ళు వచ్చేదే కదా వచ్చినాయి కదా పెద్దగా నీళ్ళు వచ్చినాయి అందుకని ఇప్పుడు కొడుకు వచ్చానయ్యా అందుకని అందువల్ల దేవుడు అనే వాటికి నీకు అర్థం తెలియకపోతే తెలుసుకోవటం చదువుతున్నాను మీకు తర్వాత లేవు సమ్మెతా క్లీన్గా క్లియర్గా చెప్పారు మీకు నిత్యత్వమే కావాలంటే ఆయన వాక్యాన్ని మింపరచడం అవసరమండి నిత్య జీవితం మీరు నిర్ణయించమండి వారు ఆయన వాక్యాన్ని దాన్ని మింపరచారు నిత్యం ఆ పాత్రలుగా ఎంచుకున్నవారు వాక్యంత్రండించారు దెబ్బలు మార్చారు నిత్యంజీవి కావాలన్నా వాక్యాన్ని ఇంప నిత్య పాత్రులుగా నేను నువ్వు ఎంచుకో తెలుసుకున్నావాక్యాంత్రం చేయచ్చు నా మాట ఇది నా ఆలోచన ఇది నా సత్వ సంకల్పం ఏది నా భావన ఇది నా ఉద్దేశం నీ దీంట్లో నీకే విధమైన సంబంధాలు ఉండవు నా చేసిన తర్వాత వేరే మార్పు ఉండండి ఇదేనా అందువల్ల నిబంధన దేవుడు ఆయన దేవుడు మాటకు విధేయత కోడు ఎవరి ఆలోచనో అంగీకరించే దేవుడు కాదు ఆయన మాటకు విరోధంగా ఏ భక్తిని కప్పుకునేవాడు కాదు మీకున్న సంబంధం కావాలంటే నా మాట నేను చెప్పినట్టే చేయాలా దానికి ఏ ఎక్స్ప్లీస్ మీకు నీ ఒండి ఏ భావాలు కూడా మీకు ఇచ్చే పరిస్థితి ఆ రూపం పెట్టి చూస్తే శరీరం ఒక్కటే మిమ్మల్ని తిరిగడిగా వచ్చాము శరీరం ఒక్కటే గంధం ఒక అంత శరీరం ఒక్కటే గురించి సమాచారం రాబడింది ఏ ఫేషన్ రాసి నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన గ్రంథం తెలియజేసిన సమాచారం లోతుంది ప్రభు ఒక్కడే ప్రభు అక్కడే విశ్వాసం ఒక్కటే అందరికీ చంద్రదేవుడు అక్కడే కాబట్టి క్రైస్తవ విశ్వాసానికి సంబంధించి సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్లో వాళ్ళకి విశ్వాసం ఒక్కటే ఒకే విశ్వాసం రకరకాలైన విశ్వాసాలు ఉండవు దేవుడు అలా ప్రజలకి అలా బయలుపరచురా మహాభక్తుడిగా ఆయన దేవుడుగా ఆడెవడవు అలాగే బయలుపరిచేవాడు దేవుడు కాదు అడెవడవు దేవుడు అంటే ఒకే మాట కలిగిన వాడు అందరికొకే కాదు కాబట్టి గమ్యం గమ్యం చే సమాచారం గంత గుర్తుపెట్టుకుంటే గ్రంథం కాదు అంటే విశ్వాసం ఏ రకాల విశ్వాసం ఏదో పత్రిక పడ వచ్చింది పడి ఉంది విశ్వాసం మీ విశ్వాసం నా విశ్వాసం కొంచెం వద్దు నీ విశ్వాసం నా విశ్వాసం రకరకాల రకరకాల విశ్వాసం ఉండదు విశ్వాసం అంటే ఉంటే ఉండదు ఏదో ఏదో పత్రిక పడ వచ్చిందో మనకి అందరికీ కలిగే రక్షణ గురించి మీకు రాయబడినని విశేష ఆసక్తి కలిగి ప్రయత్నపడుతుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడ్డ బాగా ఇంగ్లీష్ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడ్డ విశ్వాసం విశ్వాసు బోధి అప్పగించబడింది తెలుగులో నాడు చెప్పండి తెలుగులో చెప్ప విషడు పరిషత్తులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధంపబడిన బోధ విశ్వాసుని అప్పగించబడింది అందువల్ల విశ్వాసం ఒక్కటే ఒక్కసారి అప్పగించబడింది మాటి మాటికి మార్చేది కాదు ఇంకొక విశేషమైన సమాచారం ఏమంటే ఆనాడు అపరుస్తుడైన యువత పరిశుద్ధులకు సందేశం కాయట కోరుకుంటాడు యోట కాయటో హెల్పింగ్ ఒకరకు ఇరు కొట్టి మూడు నన్ను ఎవరు అంటాను ఇప్పుడు తెలిసి కూర్చోండి అనుకో సాగట్ల తన్ను తాగట్లా కాగితాడు మన మనకందరికీ కలిగిన రక్షణను గురించి మీకు రాయబడినని నేను విశేష ఆసక్తి కలిగి ప్రయత్నపడుతుండగా ఆ మాటలో ఆ మాట అంటూ ఉంది విశేష ఆసక్తి కలిగి ప్రయత్నం చేస్తున్నాను ఏజేదానికి మనకందరికీ కలిగే రక్షణ అనే అంశాన్ని గురించి రాయటానికి అతను కోరుకున్నాడు మనకందరికీ కలిగిన రక్షణ కూర్చి మీకు రాయబడని విశేష ఆసక్తి కలిగి ప్రయత్నపడుతుండగా ఇది నా ప్రయత్నం విశేషమైన ఆసక్తి అందరికీ కలిగే రక్షణ రైతు నేను ప్రయత్నం చేస్తుంటే పరిశుద్ధాత్మకం నీ ఇష్టం అంటే రాయటం నీ చూస్తే ప్రయత్నం ఏమైంది అర్థం అయిపోతుందా మనుషులు సందేశం అయిపోతుందా ఆ ఇన్ఛార్జి నేను పరిశుద్ధాత్మ జుకుని టాపిక్ మార్చు నే మనసు మార్చుకో టాపిక్ నేను చెప్పింది రై అది కాబట్టి మన రక్షణ రావడానికి రాజుగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడ్డ బోధ నిమిత్తం పోరాడాలి రాయి రాయి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడమని రాయి అంతే కానీ మనకద్దరు రక్షణ కలిగే టాపిక్ రాయొద్దు కాబట్టి రాయిస్ రచయితలనే కంట్రోల్ చేసేది పరిశుద్ధమ పరిశుద్ధాత్మ కాబట్టి ఏ సందేశం రావాలి అదే సమాచారం బైబుల్ రచయితలను కంట్రోల్ చేసే కార్యక్రమం జరిగించింది కార్యక్రమం భారత వచ్చేసి కాబట్టి దేవుడు ఎవరు అంటే రచయితలు కంట్రోల్ చేసిన వాడి చేయించిన వాడి ఇష్టం చేయటానికి లేదు బైబుల్ రచయితలు ఇష్టం వచ్చే రాయటానికి లేదు ఇష్టం వచ్చాక్రోల్ చేసిన వాడి ఆయన దేవుడు అంటే మీకు వచ్చిన సందేశం మనుషులు రత్న అవ్వకులు ఇచ్చబడిన సందేశం దేవుడు అవ్వక కలిగింది ఒక్కసారి ఎప్పటికెంపడింది మంచి మనుషులు మనుషులు మనుషులు మధ్య దేవుడు మనసు మళ్ళీ మంచిది మంచి ఈ డైలాగ్ని సాద్దాం డైలాగ్ ఒక దేవుడే ఆ దేవుడు మాట మాటలు మాట మాటలు మన మధ్య దేవుడికా ఒక్కసారి ఏ విశ్వాసం ఉంచాలో మనుషులు మానవ జాతి కావచ్చు ఏ విశ్వాసం ఉంచాలో ప్రతి ఒక్కరు ఆ ఒక్క ప్రతి ఒక్కడు విశ్వాసం ఉంచాల్సిన విశ్వాసాన్ని మనుషుల దత్మ బయలుపరిచిన కార్యక్రమం చేశాడు రచయితలు కూడా అధికారం లేదు స్వాతంత్రం లేదు రచయిత స్వాతంత్రం అన్న తాను ప్రయత్నం చేసిన కలిగే రక్షణ గురించి రాయవాలని విశేషాలు ప్రయత్నం పడుతుందిగా ప్రయత్నం నాకు ఇది పరిస్థితి అప్లై కాదు ఆ టాపిక్ మార్చే నేను వేరే టాపిక్ చెప్పినా క్లాసే అన్నాడు అండి కాబట్టి కొంచెం పరిస్థితులు పుస్తాద పడబోతుంది నిమిత్తము మీరు పోరాడవలన మీకు రాయవలసిన అవసరం మా అవసరం తిది కాబట్టి నేను చేయవలసిన ఇవ్వాలండి కాబట్టి నేను చేయవలసింది సాగరేయలేడు అనే విశేషమైన గంట రచయితే చెప్తున్నాడు సమాచారం అందువలన ఆ భక్తులకి అలా బయలుపరిచేడు ఈ భక్తులకి బయలుపరిచాడు అని ఆ దేవుడుగా దేవుడుగా ఎవడో నా దేవుడు ఆయన మాట మార్చునేవాడు బైబుల్ దేవుడు తన మాటలో నిలబెట్టుకునేవాడు మనుషులు మోసపించేవాడు కాదు ఒకడు ఒక రకం నుండి మూడు రకముల నుండి న్యాయం చేపించేవాడు కాదు అని సంకల్పం తేదాగా బయలుపరిచి గర్భస్థం గ్రంథస్సు చేయించులోనే గ్రంథస్ని చేయించుకు మి వినకపోతే నలభై సంవత్సరాల సిద్ధిపాటు నలభై సంవత్సరాల సర్వీసు డిమాజ్ చేసి కనీసం సర్వీసెస్ లో అంటే బెనిఫిట్స్ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లేకపోతే డిబార్ట్ చేసిన తర్వాత కట్టాం అయ్యా కొంచెం దాన్ని ఏం దాన్ని వద్దు అవసరం లేదు ఏంటంటే కట్టడం నా అవసరం సమయం ఏం మాట్లాడలేడు ఏ మాటలేదు నీకు తెలియదు ఆయన మాట్లాడలేదు ఒకసారి పెట్టాను అచ్చా అందువల్ల దానికి రకమైన వివిధ ఆలోచనలు పెట్టుకొని నువ్వు ఏదైనా నేను బలోపం చేయ మీ స్థాయి నువ్వు అందులో అనుభవించినా సరే అంటే ఆయన దేవుడు దేవుడు అని నువ్వు మాట్లాడితే దేవుడి వైపు దేవుడు ఈనా మార్షల్ బార్త్వాడు కా నన్ను మాట్లాడు సుట్టే విని దాన్ని వినేది కొనేవాడి వినిపించిందా వినిపించాలి కాబట్టి నువ్వు గ్రంథం చదివేటప్పుడు నీ జీవిత అనుభవానికి నీ విశ్వాసానికి నీ శైలానికి నీ జీవిత నడకకి దిమం ఎక్కడ కనబడుతున్నా నువ్వు దిద్దుకుంటూ పోవలసి ఉందే కాదు ఈ మారు ఈ మారు ఆ మారు నీ గ్రంథాన్ని అనుభవించిన వాడి అందులో విజయమని సమాచారం టాపిక్ నుంచి విడిచాడు మాటలు దేవుడిచ్చాడు రాయసూ దేవుడిచ్చాడు విష్ణువచ్చు మాటలు ఉపయోగించడానికి ఉద్దేశించష్ణువు చెంది మాటలు అంటే అటువంటి వెనుక తాను చెప్తున్నాను మీరు ఏమనుకోకండి కట్టి మిగిల్చిన కన్నీటిగా నెరుగు తమి కాదు అది మెరుగు చది కట్టి మిగిల్చిన కన్నీటి కాదు వరకు ట్రాఫిక్ అహ్మద్బాద్ మాది అహ్మద్బాద్ విశేషమైన సంగతి మాకులను దేవుడు ఇస్తాడు మాకు ఇష్టమొచ్చి మాకు ఉపయోగించానికి వచ్చేసింది కష్టమీ కన్నాడు కానీ ట్రాఫిక్ కాదు లేదు ట్రాఫిక్ కాదు రెండో అధ్యాయ దేవుడు అంటే మీకు తెలియాల్సిన అవసరం అండి రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిండే కాబట్టి మధుర కొరించి తొమ్మిది రెండో అధ్యాయ తొమ్మిది వచ్చింది చదువు ఏం చిన్న బస్సు ట్వంటీ కనబడి ట్వీట్ కనపడదా నేను చూసి డైరెక్ట్ కనబడుతున్నా అన్నది కాలేదు ఆటో వల్ల డ్రైవ్ పడుతున్నాడు పరిశోధించున్నాడు మనిషి ఒక మనిషి సంగతుడు మనిషి ఆత్మకే కాని మనిషిలో ఇంకెవరికి తెలియను తెలియదు ఎవరికి తెలియదు అలాగనే దేవుని సంగతుడు దేవుని ఆత్మకే కానీ ఎవరికి తెలియదు వాటిని నా గ్రహించి లౌకి ఆత్మని కాకుండా దేవుని ఆత్మ పొంది ఉన్నాము మనుషుల జ్ఞానం నేర్పించే మాట్లాడుతూ కాకుండా ఆత్మసమ మాటల సంబంధ మాటలతో సరిచూస్తూ ఆత్మ నేర్పించే మాటలతో అసంతా కాబట్టి గంధుల్లో బోధించిన సంగతులు అట్ల నేర్చుకున్న మాటలు పదాలు పరిశుద్ధాత్మ ట్రాఫిక్లు ఇచ్చాడు పరిశుద్ధాత్మ మాటలు ఇచ్చాడు ఏ మాటలు ఉపయోగించాలో నిష్వచ్చిన మాటలు ఉపయోగించితే ఆయన అంగీకరించబడతాం అంగీకరించబడతాం అయినా దేవుడు నేను సేవించే దేవుడు నేను నేను మీకు చెప్పేది ఎవరంటే నేను సేవించే బైబుల్ దేవుడు నేను మీకు తెలియజేస్తున్నా నీ ఇష్టం వచ్చే మాటలు ఉపయోగించడానికి లేవు నీకు మాటలు ఉపయోగించడానికి హక్కు లేదు మీకు ఇచ్చేసిన అవకాశం లేదు ట్రాఫిక్లు రాయదలుచుకుంటే మనకు అందరికీ రక్షణ కలిగాల సార్ గుర్తి నేను అనుకుంటుంటే ఖర్చులు తక్కువ టాపిక్ మార్చి టాపిక్ మార్చున్నాడు టాపిక్ మార్చిన తర్వాత సందేశం వచ్చింది పరిశుద్ధికి ఒకసారి సంగతి వాడు మాట్లాడమన్నాడు కాబట్టి మాట్లాడేసాను పదాలు ఉపయోగించడం అంటవా పదాలు ఇష్టం వచ్చిన పదాలు పేగించడానికి వెళ్ళి ఉండదు దేవుడు మనుషులు దేవుడు నేర్పించిన మాట పదాలు కాకుండా దేవుడి సంగతులు దేవుడు మాటలు పొంది దేవుడు పరిశుద్ధ దత్త నేర్పించిన మాటలతో తమ వసి పెట్టారు కాబట్టి దేవుడు మాటలు ఇచ్చాడు సందేశం టాపెట్లు ఇచ్చాడు దేవుడు టాపిక్ దేవుని మాట్లాడుతూ దేవుడు కాకుండా కొనసాగించాలి దీంట్లో ఏమి కాకపోతే మీకు తీసుకుండి మీకు హక్కులే మాట్లాడి అందరి సమాచారం అండి శరీరం ఒక్కటే ఆ శరీరము క్రిష్ప శరీరం ఎక్కడ చూడటం టైంలో ఇరవై వచ్చి ఆయన బలాభిశేమి కృష్ణుడు మున్సిపాలంటే లేపిస్తామని ఆధిపత్యం కట్టను అధికారం కట్టను శక్తి కట్టను ప్రభుత్వం కట్టను యుగమద్ మాత్రమే కాదు బాబు మనం పేరు ప్రతి నమ్ముకుండా ఎంతో హెచ్చుగా తల్లొకూడదు కుటుంబాన్ని కూర్చోబెట్టుకుంటున్నాడు గురించి ఆయన కన్నూరు సెల్స్ అభిప్రాయాలి సంఘము ఆయన శరీరము ఒకటే శరీరం కాబట్టి సంఘం ఒక్కటే శరీరం ఒక్కటే ఐదు సంఘాలు కాదు పది నేను అంటే దగ్గర క్షమించాలి చిన్న అవధాన చేపడుతున్నా అంటే పురాణాల్లో హిందూ పురాణాల్లో ఒక దేహానికి పది శాఖాలు అది అబ్సైడి కానీ జరిగిన కార్యక్రమం వాస్తవం కానీ పది పథకాలు ఉన్నాయి అనేది అప్సైడ్ జరిగే వాసు వాస్తవం కట్ట పురాణం అంటే కానీ వాస్తవం కాదు కానీ క్రైస్తవ లోకంలో ఏం జరిగింది తెలిసిన ఈ రెండు వేల పైసలకు ఒకే తెలుసు అంట ఎప్పుడో నువ్వించావా ఒకే తెలుసు రెండు వేలు తెలియసా శరీరాలకి పేరు ఒకటే అని అంటే రెండు వేల శరీరాలకి చేసి పేరు పది చేసి ఒక సెలవు పెట్టేసాడు ఏమయా ఇప్పుడు ఇతర సమాచారం దేవుడు అవమానించేయటానికి పరిస్థితి దేవుడు ఎంత అవ్వండి తెలుసు మా మా సన్ని ఫ్యామిలీ సెరీస్ ఇది కాదా ఎంత అవుతాడు చేరు ఒక్కటే ఒకటి శరీరానికి ఒకే సెరస్ ఎంత అవుతా కైతం అతను రేమ రెండు వేల రమాల రెండు వేల శరీరాలు ఉంటే రెండు వేల శరీరాలు శరీరం చేసి ఉంటాం దేవుడిని ఏం చేశారు దేవుడు ఎలాగో అవమానం చేయటం శరీరం పెడతారు శరీరం ఆ శరీరము అనుసంగ ఆయన సంఘము శరీరం ఒక్కటే అనేకమే అనేక రావు కాబట్టి గ్రంథం కావాలి నమ్మకపోతే ఎవరికి ఎవరినో అవ్వడానికి వస్తారు ధన్యం ఉంది మోసే నమ్మకపోతే రిసోర్చ్ కమిషన్స్ అనుకోండి గత పని చేస్తాను సరే కొంతమో కొంతమంది డిప్లొమెంట్ చేసే కరెక్టేసి నాలుగు నలభై సంవత్సరాలు కల్చరల్ సెక్రీగా ఉన్నవాడిని ప్రమోషన్ ఇచ్చేవరైతే అది ఒకటాను సెక్రేట్ కింద ఆయన చెందిన చూడండి నేను వెళ్తాను వద్దు అన్న డాక్టర్కి ఏదైనా ఆయన ఏ నెక్స్ట్ కావాలి మాట్లాడు నేను ఒకసారి చెప్పాను సమాచారం ఏం చెప్పాను అది బట్టి చూపించమే లేకుండా సీరియల్ ఒక్కటే చెప్పిన సమాచారం ఇంతవరకు ఈ సీరియల్ అనేకాలనే బాగుండగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచించారు సామాజికంగా ఉంటారు మీరు విత్యార్థం కావాలంటే గ్రంథంగా గౌరవించండి అందుకని జరిగే సమాచారం లేకపోతే ఇద్దరు నేను ఇద్దాయి మీరు ఇష్టం ఎవడు మిమ్మల్ని ఒక చెట్టు బ్లాగేజ్ అవ్వశనానికి నువే కార్యకుమంటా నిత్య జీవానికి అపార్థులు అని నేను ఒకవంతా నిద్రకొని పరఫ్ కనపల్సిన ఒక ఎక్కడ కనపడుతున్నావు కదా లేదా నిత్య జీవానికి కాదని మరొక వైపు నిర్దేశించే కార్యక్రమం ఎవరు చెప్పారంటే దేవుడి వాక్యాన్ని మహింపక్షలేని తొలి వాడికి గత్యాదే జరిగిపోతుంది ఇది పరిషత్ గ్రంథంలో ఉన్నవాడు మట్టి బతుక్క నిబంధన నీకు దేవుడితో నిబంధన సంబంధం లేకపోతే నువ్వెవడు నేను ఇవ్వడావు మా సమాచారం అది మాకు సమాచారం కాబట్టి దేవుడు నాకు నిజమైన దేవుడు కావాలనుకుంటే మాకే మాకే వీటికి చూపించాలా దేని లేదు అభిప్రాయం వస్తుంది దీనికి ఎందుకంటే మొక్కలు లేవులేదు దేవుడి మాట చక్కలేదు నాకు చక్కలు బతికితే నీ చేతా లేకపోతే నువ్వు నీ అంత నేరుగా పోయి నీ చేతన నేను పోతుంది కాదు ఆ దేవుని వాటికే మేము ఏం కదా ఏంటి పద అవసరం లేదు అవసరం పెట్టుకుంటారు డిస్ప్లే కలగకుండా ఉంటానికి ఎవరు కలిసి గేమ్ చేసేది ఉంటే దాని పరిస్థితులు కల్పిస్తా ఉన్నాడు ఆలోచన చేద్దాం నేను రెండు గంటలు మాట్లాడే కదా మాకు అభ్యర్థం కష్టం కదా అందుకని మేము లో పెడతాను